Thank mm -hmm. you. బ్రహ్మా వరుణేంద్రుద్రమరుత స్తుైస్త వేదై సాంగపదక్రమోపనిషదై సామగ ధ్యానవస్థిత తద్గతే ననస పశిం యోగిన యశాంతం విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దేవకీ నందనాయ చ నందకోప కుమారాయ గోవిందయ నమో మన జీవితంలో ఈశ్వరుడున్నాడు ఈ సత్యాన్ని మనం గుర్తించాలి దానిని గుర్తించడంతోనే మనం భక్తులమైపోతాం అంటే భగవంతునితో మనకు ఉండేటువంటి సంబంధాన్ని స్థిరపరచుకున్న వాళ్ళం అవుతాం ఈ ప్రపంచంలో ఒక ఉంది గనక ఈ ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడు ఆయన తయారు చేసినటువంటి సృష్టి అందువల్ల సూర్యోదయం చూసినా సూర్యాస్తమయం చూసినా ఋతువులు చూసినా ఏవి చూసినా కూడాను ఒక నీతితో నడుస్తూ ఉన్నాయి ఆర్డర్తో కాబట్టి పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పడం వేరు కనుక సూక్ష్మమైన విషయం ఈ ఈ ప్రపంచంలో ఈశ్వరుడున్నాడు అని తెలుసుకొని అని గుర్తించి ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవడం వేరే నా జీవితంలోనే ఈశ్వరుడున్నాడు అనేటువంటి పరమ సత్యాన్ని గుర్తించి సంబంధాన్ని పెట్టుకోవడం వేరే చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి అక్కడి నుంచి జీవితం మారుతుంది ప్రపంచంలో చాలా ఉన్నాయి వాటి మనకు సంబంధాలు ఉన్నాయి అట్లాగే మన ఇంట్లో కూడా సంబంధాలు ఉన్నాయి వాటితో మనకు ఎట్లాగైతే సంబంధాలు ఉన్నాయో భగవంతుడితో కూడా అట్లాగే సంబంధం ఉంది అనుకుంటాం వచ్చిన బాధ ఈ జగత్తులో ఈశ్వరుడు ఉన్నాడు అని గుర్తించినప్పుడు జగత్తులో ఉండేటువంటి వ్యక్తులతో ఏ విధమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటామో అలాగే జగత్తులో ఉండేటువంటి వ్యక్తులతో పాటుగా ఈశ్వరుడు కూడా ఉన్నాడు గనక ఈశ్వరునితో కూడా సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం కానీ మన అనుభవాన్ని బట్టి చూస్తే జగత్తులో ఏ ఉన్నప్పటికీ కూడాను వాటితో మనకు ఉండేటువంటి సంబంధాలు ఉంటాయి పోతూ ఉంటాయి అంటే మారుతూ ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటాయి అలా జగత్తులో ఉండేటువంటి చాలా మందిలో పరమేశ్వరుడు కూడా గనక ఒకడైతే ఆయనతో కూడా మనకు ఉండేటువంటి సంబంధం మారుతూ ఉంటుంది ప్లీజ్ అండర్స్టాండ్ కానీ భగవంతునితో నీకుండేటువంటి సంబంధం నిత్య సంబంధం కావాలి భగవంతునితో నీ సంబంధం నిత్య సంబంధం కావాలి అంటే జగత్తులో భగవంతుడు ఉండాడు అనే సత్యాన్ని నువ్వు గుర్తించినంత మాత్రాన సరిపోదు జగత అస్తి జగత్కర్తా అస్థి ఈ సృష్టి ఉంది సృష్టిని తయారు చేసిన పరమేశ్వరుడు ఉన్నాడు అన్నప్పుడు సృష్టిలో ఉండేటువంటి అనేక విషయాలతో నీకు ఏ విధమైనటువంటి సంబంధం ఉందో పరమేశ్వరుడితో కూడా అట్లాంటి సంబంధమే ఉంటుంది కాబట్టి జగత్తులో ఉండేటువంటి సంబంధాన్ని మనం అవసరం లేకపోతే ఎట్లాగైతే దూరం చేసుకుంటూ ఉన్నామో అట్లాగే భగవంతుడికి కూడా దూరం చేసుకుంటూ ఉంటాం జగత్తులో ఉండేటువంటి సంబంధాలు అప్పుడప్పుడు మాత్రమే ఎట్లాగైతే జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఎప్పుడు మన మేనమామ ఉన్నాడు ఎప్పుడు రాడు జ్ఞాపకం అప్పుడప్పుడు వస్తాడు అట్లాంటి వాడు అయిపోతాడు కాబట్టి ఏదో కొన్ని పరిస్థితుల్లో కొన్ని అవసరాల్లో భగవంతుని యొక్క అవసరం మన కలిగినప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవడం జరుగుతుందే కానీ అందరు ఎట్లాగైతే ఉన్నారో ప్రపంచంలో అట్లాగే భగవంతునితో కూడా మన సంబంధాలు ఉంటాయి కానీ భగవంతునితో మన సంబంధాన్ని ఆ విధంగా గుర్తించకూడదు వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మన జీవితంలో పరమేశ్వరుడు ఉన్నాడు ఇదిగో నా కళ్ళు రెప్పలట్ల పడ్డాయి అప్రయత్నంగా పడ్డాయి ఇది నాకేం సంబంధం లేదు నేను మామూలుగా చూస్తూ ఉన్నా మధ్యలో రేపపాటు జరుగుతుంది ఈ రేపపాటు నా చేతిలో లేదు అది రేపపాటే కావచ్చు కాబట్టి ఏ నియతి ఏ ఆర్డర్ వల్ల అలా జరుగుతూ కాబట్టి నా దేహంలో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ నాకు తెలియదు కానీ అవన్నీ నడిచిపోతూ ఉన్నాయి ఇంతకుముందు మీకు చాలా ఎలాబొరేటెడ్గా చెప్పాను ఇప్పుడు మనకు బ్లడ్ ఎట్లా తయారవుతుంది ఇవన్నీ కూడా మీకు చెప్పాను కాబట్టి అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి మధ్యాహ్నం భోంచేసాం కానీ బ్లడ్ తయారవుతూ ఉంది లోపలంత నడుస్తూ ఉంటే మనకు తెలియదు అది ఎవరికి సంబంధించినటువంటి చర్య ఎవరి యొక్క కార్యం అనుకున్నప్పుడు అది ఈశ్వర కార్యం కాబట్టి ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఎక్కడో బయట ఉండి నీ దేహంలో ఇవన్నీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నీ దేహంలో వచ్చేటువంటి మార్పులు కానీ నీ దేహంలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఒక బ్లడ్ తయారు కావడం కానీ మనసు ఆలోచించేటువంటి విధానం కానీ ఇవన్నీ చూచినప్పుడు అనుక్షణం అనుక్షణం సార్ ఇప్పుడు రేపపాట్లు నన్ను ఎందుకన్నానంటే ఓ క్షణంలో జరిగిపోతుంది అట్లా అంటుంటాం అట్ అంటుంటాం రేపపాటు కాబట్టి అంత క్షణం కూడా నీకు మిస్ అయ్యి లేడు భగవంతుడు అర్థమవుతుందా ఒక్క క్షణం కూడా నీ జీవితంలో భగవంతుడు నీకు వేరుగా లేడు ఈ సత్యాన్ని ను గుర్తించాలి గుర్తించావనుకోండి భక్తులు అయిపోతావు ఎందుకంటే ఆయనతో ఉండేటువంటి రిలేషన్షిప్పు సదా ఉండేటువంటి రిలేషన్షిప్గా ఉంటుందే గానీ ఒక కాలంలో ఒక ప్రదేశానికి పరిమితమైందిగా ఉండేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఈ ప్రపంచంలో మనకు అనేక సంబంధాలు ఉన్నాయి నాన్న తాత అల్లుడు మామ కొడుకు రకరకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలన్నీ కూడా మారుతూ ఉంటాయి వ్యక్తిని నేనే నేను సంబంధాలు పెట్టుకునేటువంటిది బాగా అర్థం చేసుకోండి ఈరోజు అంటే పోయిన ఉపన్యాసానికి కనెక్షన్ ఇది వ్యక్తిని నేను సంబంధాలు పెట్టుకునేటువంటి వాడిని నేను నేను మారుతూ ఉన్నాను ఎందుకంటే సంబంధాలు మారుతూ ఉన్నాయి తండ్రి వచ్చినప్పుడు నేను కొడుకు తాత వచ్చినప్పుడు నేను మనవడు అల్లుడు వచ్చినప్పుడు నేను మామ మామ వచ్చినప్పుడు నేను అల్లుడు అర్థమవుతుంది కొడుకు వచ్చాడు నేను నాన్న మా తండ్రి వచ్చాడు నేను కొడుకు కాబట్టి నా పాత్ర ఏంటి అని ఆలోచించినప్పుడు ఇన్ని పాత్రలు నేను పోషిస్తూ ఉన్నా వాటిల్లో భక్తుడు అనేటువంటిది ఒక పాత్ర అండర్స్టాండ్ భక్తుడు అనేటువంటిది ఒక పాత్ర కానీ ఆ పాత్రలన్నీ మారుతూ ఉన్నాయి ఇప్పుడు తాత వచ్చి వెళ్ళాడు తాతతో మాట్లాడుతుండేటప్పుడు ఏం తాతయ్య అన్నాను అన్నప్పుడు నేను మనవడిని తాత వెళ్ళాడు అనుకోండి ఒక రెండు నిమిషాల్లో మామూ వచ్చాడు మామయ్య బాగుందావా అన్నాను ఇక్కడ నేను అల్లుడిని కాబట్టి వ్యక్తిని ఒకనే అయినా తాత వచ్చినప్పుడు నేను మనవడయ్యాను అట్లాగే మామొచ్చినప్పుడు నేను అల్లుడయ్యాను కానీ వ్యక్తిని మాత్రం నేనే కానీ ఈ సంబంధాలన్నీ కూడా ఎట్లా మారిపోతూ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉన్నారు అప్పుడప్పుడు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవి నిత్యము లేవు ఇప్పుడు మామనేవాడు ఎప్పుడూ లేడు తండ్రి ఎప్పుడు ఉంటాడని చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు నేను కొడుకు అని మాట్లాడలేను ఎందుకని మా తండ్రి చచ్చిపోయాడు కనుక అర్థమవుతుందా కాబట్టి అతను ఎప్పుడైతే పోయాడో అతనితో నాకు సంబంధం కూడా పోయింది కాబట్టి ఆ సంబంధం ఏదైతే ఉండిందో ఒకప్పుడు అది సంబంధమే నేను కాదనడం లేదు అనిత్య సంబంధం సిరీస్ ఇప్పుడు క్లియర్ అవుతుందా మీకు అనిత్య సంబంధం నిత్యమైనటువంటి సంబంధం కాదు ఎందుకని సంబంధం కనుక నిత్యమైతే అది ఎప్పుడూ ఉండాలి సదా ఉండాలి సర్వదా ఉండాలి అట్లా ఉండడం లేదు కానీ ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి కానీ భగవంతుడితో నాకు ఉండేటువంటి సంబంధం మాత్రం ఇట్లా అనిత్యమైనటువంటి సంబంధం కాదు లేలే చాలా డీప్ పాయింట్ కాని అనిత్యం కన్నా ఘోరంగా ఉంది అది ఇప్పుడు పరిస్థితి అనిత్యాలే బెటరు వాళ్ళనన్నా మే మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాము సరేనే ఇప్పుడు ఒక చనిపోతారు ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ఇట్లా నాకు ప్రాణతుల్యమైనటువంటి వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళావు అసలు నువ్వు దేవుడేనా నువ్వు లేనే లేవు అంటే ఈ సంబంధాన్ని ఆధారం చేసుకొని అసలైన సంబంధాన్ని కాదనేటువంటి పరిస్థితి ఎదగతా ఉండాలి ఎందుకో తెలుసా ఈ సంబంధం ఏంటో ఆ సంబంధం ఏంటో అర్థం కావడం లేదు సీ ద పాయింట్ క్లియర్గా మీరు అర్థం చేసుకోండి ఈరోజు మాత్రం లేనా కాబట్టి ఏ సంబంధాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడాను మారుతూ ఉన్నాయి కానీ ఒక ఉన్నప్పుడు మాత్రమే నేను కొడుకును ఇది జనక జన్య భావ అంటారు శాస్త్రంలో జనకజన్య భావ అంటే జనక జన్య సంబంధము అంటే ఫాదర్ సన్ రిలేషన్షిప్ జనక ఫాదర్ ఎవరైతే మనకు జన్మని ఇచ్చాడో జన్య ఎవడైతే పుట్టాడో కాబట్టి జనక జన్య సంబంధ కాబట్టి పుట్టించినటువంటి వాడు పుట్టినటువంటి వాడు వాళ్లతో ఉండేటువంటి సంబంధం కానీ ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు కాబట్టి భర్తలు కాదు మీలో అయ్యా నువ్వు భర్త అంటే నిజమే ఎప్పుడు భర్త భార్య వచ్చినప్పుడే భర్త అంతేగాని ఆ భార్య తల్లి వచ్చినప్పుడు ఆమె అత్త బాగా అర్థం చేసుకో నువ్వు అల్లుడిపోతావు అవి సంబంధాలు మారుతూ ఉండడం కానీ జనక జన్య భావ ఏదో పుట్టించినటువంటి వాడు పుట్టినవాడు కాబట్టి నేను పుట్టాను సరేనా ఇది కూడా మా జనక ఇక్కడ నా తల్లిదండ్రుల కారణం అని చెప్పడానికి లేదు ఎందుకని నేను వాళ్ళకి పుడతానని వాళ్ళకు ముందే తెలియదు తెలుసా వాళ్ళకే తెలియదు ఎవరికీ తెలియదు ఏ తల్లిదండ్రులకి తెలియదు బిడ్డ పుడతారని చూస్తుంటారు అంతే వెయిట్ చేస్తూ ఉంటారే కానీ బిడ్డ పుట్టిన తర్వాత తెలుస్తుంది అబ్బాయా అమ్మాయ్యా అనేటువంటి విషయం కాబట్టి ఎవరు ఎవరికి పుడతారు అనేటువంటి తెలిసేందుకు అవకాశం లేదు అట్లుండేటట్లయితే మన ఇష్ట మనం మార్చుకునేటువంటి వాళ్ళు కాబట్టి నాకు మగ పిల్లవాడే కలగాలంటారు కానీ వాళ్ళకి ఆడపిల్లలే పుడుతూ ఉంటారు వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదు ఎందుకని వాళ్ళ చేతిలో లేదు కనుక కాబట్టి జనక జన్య సంబంధ ఉంది కానీ వాళ్ళ చేతిలో ఏమీ లేదు లేనప్పుడు దేనం గుర్తిస్తానో మనం ఎప్పుడైతే నా చేతిలో లేదు పుట్టేవాడి చేతిలో జన్య సంబంధం కాదు జనక సంబంధం కాదు మరి జనక జన్య సంబంధం ఉందో కాబట్టి నన్ను పుట్టించినటువంటి వాడు ఎవరు వీళ్ళే గనక ఉంటే వీళ్ళకి తెలిసి ఉండాలి నా తల్లిదండ్రులకు తెలియడం లేదు కాబట్టి పుట్టించిన వాడు ఎవడో ఉండాలి ఆ పుట్టించిన వాడు ఎవడంటే భగవంతుడే ఎందుకో తెలుసా నువ్వు ప్రత్యేకమైన ప్లేస్లో ఉండావు సార్ ఈ ప్లేస్లోనే ఎందుకు పుట్టావు ఫస్ట్ పాయింట్ ఈ ప్రదేశంలోనే ఎందుకు పుట్టావు ఈ తల్లిదండ్రులకే నువ్వు ఎందుకు పుట్టావు ఫలానా వాళ్ళకే నువ్వు అన్నదమ్ముడిగా ఎందుకు పుట్టావు ఆ కాలంలోనే ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే ఎందుకు పుట్టావు వీటన్నిటికీ కనెక్షన్ ఉంది అది జనకజన్య సంబంధం కాబట్టి నువ్వు పుట్టావు అంటే నువ్వు పుట్టావు వాళ్ళకి బిడ్డగా పుట్టావు ఓకే ఆ టైంలోనే పుట్టాలి అలా జాతకాలు ఇవన్నీ కూడా లేకపోతే సమస్య లేదు కాబట్టి ఫలానా టైంలో పుడతాడు అలా టైంలో పుట్టినప్పుడే వాడి జీవితంలో జరగాల్సినవి జరుగుతాయి అయితే తన జీవితంలో ఏమేమి జరగాలి అనేటువంటిది వాడి గత జన్మ బట్టి ఆధారపడి ఉంది గత జన్మలో ఏమేం చేశాడో దానికి ప్రతిఫలంగా ఈ తల్లిదండ్రులు వచ్చారు ఇంతకన్నా వేరుగా వచ్చేందుకు అవకాశం లేదు ఇంతకన్నా గొప్పగానూ రాలేరు ఇంతకన్నా తక్కువగానూ రాలేరు ఏ ఎవరైతే మనకు తల్లిదండ్రులుగా రావాలనో వాళ్ళే తల్లిదండ్రులుగా వచ్చారు ఎవరైతే మనకు అన్నదమ్ములుగా రావాలనో వాళ్ళే అన్నదమ్ములుగా వచ్చారు కాబట్టి నేను ఓ సిటీలో పుట్టింటే బాగుండేది నేను కుగ్రామంలో పుట్టాను అని నేను అనుకోవచ్చు కారణమేంటి నాకు సర్వజ్ఞత్వం లేకపోవడం వల్ల పూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల నేను ఒక సిటీలో పుట్టింటే బాగుండు కాదు సార్ నీ కర్మలు ఏవైతే ఉన్నావో నువ్వు ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడాను ఈ జన్మకి ఇక్కడ పుడితేనే అవి నెరవేరే అవకాశాలుంది కానీ ఇంకొక చేత నెరవేరేటువంటి అవకాశం లేనే లేదు కనుక నిన్ను అదే ప్లేస్లో పుట్టిస్తాడు కాబట్టి టైం కానీ ప్లేస్ కానీ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళందరినీ మీరు చూసినప్పుడు వీళ్ళతో మనకు ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నావో అవి ఉన్నవి ఎందుకని నా కర్మవశాత్ వచ్చాయి కర్తూరాగ్నేయ ప్రాప్యతే ఫలం అది విషయం కాబట్టి ఇవన్నీ తెలిసినటువంటి వాడు కర్త సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో అతనికే సర్వజ్ఞత్వం ఉంది కనుక ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టాలి ఎలా ఎలా పుట్టాలి ఏ విధంగా పుడితే ఆ కర్మలన్నీ కూడా ఫలిస్తాయి అనేటువంటిది సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు అది ఊహించడం అమేజింగ్ అది ఒక వ్యక్తికి ఇందరి వ్యక్తులకు సంబంధించినటువంటి క్షణ సంబంధించిన జ్ఞానం ఉండడం అనేటువంటిది అనూహ్యమైనటువంటి విషయం అందుకనే ఆయన్ని భగవంతుడు సర్వజ్ఞుడు అన్నాం సర్వం జనాతి జానాతీతి సమస్తం తెలిసిన వాడు అలాంటి వాడు మనకిక్కడ లేడు గనక మనకు డౌట్ వస్తుంది కానీ మనకు తెలియడం లేదు గనక డౌట్ వస్తుంది కానీ అటువంటి వాడు ఉండడం వల్లనే ఈ సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంది గనక ఆ జనక జన్య సంబంధం ఏదైతే ఉందో ఇది సంబంధాలు మారుతూ ఉండొచ్చేమో కానీ నెక్స్ట్ పాయింట్ నాకు ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు మారుతూ ఉంటాయి చేంజింగ్ కానీ పరమేశ్వరుడితో ఉండేటువంటి సంబంధం మారదు మారుతుంది ఇప్పుడు తాత వచ్చినప్పుడు నేను మనవడయ్యాను మా వచ్చినప్పుడు నేను అల్లుడు అల్లుడయ్యాను చూశారా నా పాత్ర మారిపోతా ఉంది కానీ భగవంతుడి విషయంలో నేను మారతానా అంటాను ఏ విధంగా మారగలను ఎటు మారేందుకు అవకాశం లేదు ఆయన భగవంతుడు నేను భక్తుడిని అంతే సింపుల్ దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎంతైనా మాట్లాడవచ్చు ఆయన సృష్టికర్త అండి ఆయన సృష్టించాడు నేను సృష్టింపబడ్డాను ఇదంతా ఓకే కాబట్టి ఆయన పోషించేటువంటి వాడు అందువల్లనే లోపల రక్తాన్ని తయారు చేస్తున్నాడు కదా అందువల్ల నేను బ్రతుకుతూ ఉన్నాను లేకపోతే నేను బ్రతికేందుకు అవకాశం లేదు కాబట్టి నాకు కావలసిన ఆహారాన్ని తానే తయారు చేసి ఇచ్చాడు ఆ ఆహారం నాలుగు తర్వాత అది రక్తంగా మారడానికి ఏ ప్రక్రియ అయితే ఉందో అది ఆయన చేతిలో ఉంది అది ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానం ఆ జ్ఞానంతో నేను బ్రతుకుతూ ఉన్నా కాబట్టి ఆయన సర్వం నన్ను పోషిస్తూ ఉన్నాడు నేను పోషింపబడుతూ ఉన్నా ఇంతవరకు ఓకే కానీ ఆ సంబంధం మారడం లేదంటున్నా ఇది మీ పాయింట్ బాగా అర్థమవుతుందో లేదో మీకు నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఉపన్యాసం ఫస్ట్ సెంటెన్స్ నేనేమన్నానంటే మన జీవితంలో పరమేశ్వరుడు ఉన్నాడు అది మనం గుర్తించాలి కాన్షియస్గా వాడుతున్న ప్రతిపాదం అది మనం గుర్తించాలి గుర్తిస్తే భక్తులు అవుతాం ఇదిగో ఇప్పుడు చెప్తున్నా కాబట్టి ఆయన మన జీవితంలో ఉన్నాడు జనకజన్య సంబంధం ఆయనతోనే కాని వీళ్ళతో కాదు ఇది మార్పు చెందుతూ ఉంది కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించాలి కాబట్టి మనకు సంబంధం ఉన్నాయి ఈ సంబంధాలు మారుతూ ఉన్నాయి ఆయనతో కూడా సంబంధం ఉంది ఆ సంబంధం మారదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ సంబంధం మారదు ఇంకొక తమాషా చూడండి ఆయనతో సంబంధం ఉండడం వల్లనే వీళ్లతో సంబంధం ఉంది ఒప్పుకుంటారా ఆయనతో సంబంధం ఉండడం వల్లనే నీకు ఈశ్వర భక్త సంబంధం ఎవరిననుకోను ఆయనతో నీకు సంబంధం ఉండడం వల్లనే వీళ్ళందరితో నీకు సంబంధం ఉంది వీళ్ళందరితో సంబంధం లేకపోయినా ఆయనతో సంబంధం ఇప్పుడు అర్థమైతే నిత్య సంబంధం అంటే ఏంటో ఇప్పుడు తండ్రితో సంబంధం ఆయన నీకు తండ్రిని ఆయన ఇస్తేనే వచ్చింది నిన్ను బిడ్డగా వాళ్ళకి ఇస్తేనే నువ్వు వాళ్ళ కుమారుడు అయ్యావు కాబట్టి ఆయనతో ఉండేటువంటి సంబంధమే ఇంపార్టెంట్ ఆయనకి ఇవన్నీ తెలిసి ఉండడం చేత నాకు వీళ్ళు తల్లిదండ్రులు అయ్యారు కాబట్టి ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను ప్రణ సమానంగా చూసుకున్న నాకు అనుక్షణం కూడాను ఏమనిపిస్తూ ఉంటుంది మంచి తల్లిదండ్రులు చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది నాకు చూడేటువంటి తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూసుకుంటారు నన్ను ఎంతో హాయిగా చూసుకుంటారు నాకు ఏ బాధ లేకుండా చూసుకుంటారు ఇంక ఒక్క అడుగు గనక ముందుకేస్తే ఇంకొక మాట అంటాడు ఇటువంటి తల్లిదండ్రులని నాకు భగవంతుని ఇచ్చాడు భగవంతుడికి నేను రుణపడి ఉన్నాను కదా ఈ తల్లిదండ్రులను నీకు ఇచ్చాడు ఇంత ఆనందపడుతూ ఉన్నావు ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఇద్దరు చచ్చిపోతారు అనుకోండి ఆ తల్లిదండ్రులు అప్పుడు నీకు ద్రోహం చేసినట్ట భగవంతుడు బాగా ఆలోచించండి అందువల్ల భగవంతుడిని అర్థం చేసుకోవడం మన జీవితంలో చాలా ప్రధానమైన విషయం ఎప్పుడు అర్థం చేసుకుంటామో తెలీదు ఎప్పుడు అపార్థం చేసుకుంటామో తెలియదు అందువల్ల నాకు భగవంతుడితో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇక్కడ సంబంధాలు ఉన్నాయి సింపుల్ ఇక్కడ సంబంధాలు ఉన్నాయి ప్రపంచంలో అందరితో సంబంధాలు ఉన్నాయి భగవంతుడితో సంబంధం ఉంది ఇక్కడ ఉండేటువంటి సంబంధాలన్నీ మారుతూ ఉన్నాయి భగవంతుడితో సంబంధం మారడం లేదు స్థిరంగా ఉంది వీళ్ళతో సంబంధం ఏర్పడడానికి కారణం ఆయనతో సంబంధం ఉండడమే ఆయనతో సంబంధం ఉండడం వల్లనే వీళ్ళతో సంబంధం వచ్చింది వీళ్ళ సంబంధాలు లేకుండా పోయినా ఆయనతో సంబంధం ఉంటుంది పాయింట్ బై పాయింట్ పాయింట్ బై పాయింట్ ఎన్ని మనసుకెక్కితేనే భగవంతుని మీద మనకు భక్తి నిలుస్తుంది కానీ లేకపోతే నిలిచేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి ఆయనతో ఎప్పుడూ ఉంది కదా సంబంధం అంటే తల్లిదండ్రులు మన జీవితంలో ప్రవేశించక ముందు కూడా ఉందే ఉందా భర్త మన జీవితంలో ప్రవేశించకముందు భార్య మన జీవితంలో ప్రవేశించకముందు అసలు ఈ ప్రపంచమే మన జీవితంలో అనుభవానికి రాకముందు ఇప్పుడు ఏంటంటే ఒక న్యాయం ఆదవ్ యాదస్థి ఆదౌ అంటే ఇన్ ద బినింగ్ ఆరంభంలో ఏదైతే ఉందో ఆదౌ యద్ అస్థి ఏదైతే ఉందో ఆదౌ యద్ అస్థి అంతే యద్ అస్థి కూడా ఏదైతే ఉంటుందో వర్తమానేపి తా ఇప్పుడు వర్తమానంలో కూడా ప్రెసెంటెన్స్లో కూడా అదే ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ సెంటెన్స్ ఆదౌ యదస్తి ఆదిలో ఏదైతే ఉందో అంతే యథస్థి అంత్యంలో కూడా చివరిలో కూడా ఏదైతే ఉంటుందో వర్తమానం అయిపోయి తద వర్తమానంలో కూడా అదే ఉంటుంది ఇప్పుడు కుండ తయారైంది అనుకోండి ఇప్పుడు కుండ కనపడుతూ ఉంది నామరూపాలతో కనపడుతూ ఉంది కాబట్టి ఇది సత్యం కాదు ఎందుకని రేపు మళ్ళీ పగిలిపోద్దు కదా కాబట్టి ఆదవు యథస్థి ఈ కొండ తయారు కాకముందు ఏదైతే ఉండిందో రేపు పగిలితే అంతే యథస్థి అది పగిలిన తర్వాత కూడా ఏదైతే ఉంటుందో వర్తమానం అయిపోదా కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్లో కూడాను వర్తమానంలో కూడా అదే ఉంది ఎందుకని ఆదిలో ఉంది అంత్యంలో ఉంది గనక మధ్యలో లేకుండా పోయేటువంటి ప్రశ్న లేదు మధ్యలో లేకుండా పోతే అంత్యంలో ఎట్లొస్తుంది నీకు కాబట్టి ఆదవు అంటే ప్రారంభంలో ఏది ఉండింది మట్టి క్లే ఆదవు క్లే అస్థి అంతే క్లే అస్తి వర్తమాన క్లే క్లే తదా కాబట్టి ప్రారంభంలో మట్టి ఉండింది కుండ తయారయ్యింది కుండ రేపు పగిలిపోతుంది అంత్యంలో అప్పుడు కూడా మట్టే ఉంటుంది మట్టి లేకుండా పోయేందుకు అవకాశం లేదు కాబట్టి ప్రారంభంలో కుండ ఉంది అంత్యంలో కుండ ఉంది మధ్యలో ఎవరున్నారు అని అంటే ఎవరున్నారు ఆదిలో ఉన్నది మట్టి అంత్యంలో ఉన్నది మట్టి మధ్యలో ఉండేది కూడా మట్టి కుండ నీకు కనిపించవచ్చు నామరూపాలతో నామరూపాలతో కుండ కనిపించిన కుండ సత్యం అవునా సత్యం అంటే ఏంటి కాలత్ర ఏపీ యథస్థి మూడు కాలాల్లో ఉండాలా కాబట్టి ఇదే కొండ ప్రారంభంలో లేదు గనక ఇది సత్యం కావడానికి అవకాశం లేదు రేపు పగిలిపోయిన తర్వాత కూడా ఉండదు గనక ఇది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు రెండు కాలాల్లో ఎప్పుడైతే సత్యం కాదో వర్తమానేపి ఇప్పుడు కూడా సత్యం కాదు ఎందుకని ఇప్పుడు కూడా నువ్వు కుండలో పట్టి చూస్తే ఎక్కడ పట్టి చూసినా అక్కడ ఉండేది మట్టే కానీ కొండ ఏమి లేదు క్లే నామరూపాలతో కనపడతా ఉంది నామరూపాలే సృష్టి అంటే ఎంతకన్నా ఇంకేమీ లేదు ఇప్పుడు కంపేర్ చేస్తాను చూడండి ఒక నాటకం జరుగుతుంది నాటక రంగస్థలం మీదకి నటుడు వస్తూ ఉండాడు అర్థమవుతుంది వాడు ఏ పాత్ర అయినా కానీ దుర్యోధనుడు పాత్ర వస్తూ ఉన్నాడు మరొకడు వస్తూ ఉన్నాడు పాత్ర రాబోయే ముందు వాడెవడు వ్యక్తి వాడు వ్యక్తి నటుడు అంతే ఆ నటుడు ఎవరో కాదు వ్యక్తి ఎందుకంటే సంబంధం లేదు ఇప్పుడు సంబంధం లేకుండా ఉండేవాడు ఈజ్ అ సింపుల్ పర్సన్ వ్యక్తి సరేనా నాటకం ఆడుతూ ఉంటాడు అనుకోండి నాటకం జరుగుతూ ఉన్నంత వరకు వాడు దుర్యోధనుడు నాటకం అయిపోతే వ్యక్తి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి వ్యక్తి ప్రధానం వ్యక్తి ఒక పాత్రను పోషిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు అనే పాత్రను పోషిస్తూ ఉన్నాడు బికాస్ అక్కడ దుర్యోధనుడు పాత్ర పోషించినా బిడ్డగా ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఆ సీన్ అయిపోయిన తర్వాత వీడక్కడే ఉండాడు దుశ్శాసనుడు వచ్చాడు అనుకోండి బ్రదర్ అంటాడు అంతేగాని ఫాదర్ అన్నాడు బాగా అర్థం చేసుకోండి నేను మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే సుఖావ బోధార్థం చక్కగా అర్థం చేసుకోవడానికి కాబట్టి వాడిని తముడు అని పిలిచిన నాన్న అని పిలిచిన శకుని వస్తే మామ ఈ పాత్రలు మారుతూ ఉండయి కానీ వాడికి ఒకటి తెలుసు ఆ దుర్యోధనుడు పాత్ర వేసిన వాడికి ఒక సత్యం తెలుసు ఏందో చెప్పండి వాడెవడో అది తెలుసు వాడికి నేను వ్యక్తిని నేను వ్యక్తిని ఆ వ్యక్తికి పేరు ఉండొచ్చు వరు సుబ్బారావు రామారావు అది ఎన్నో పేర్లు ఉంటాయి మనకు అనవసరం ఆ వ్యక్తి నేను ఫలానా అని తెలిసి నటిస్తూ ఉన్నాడు నీకేమో దుర్యోధనుడుగానే కనపడతా ఉన్నాడు వారికి దుర్యోధనుడు ప్లస్ సంథింగ్ ఆ సంథింగ్ ఏది దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎందుకని వాడే పర్సన్ వ్యక్తి వాడే కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కాబట్టి ఈ నటన చేసేటువంటి వాడు మంచి విషాదభరితమైనటువంటి నటనను వాడు కనపరుస్తూ ఉన్నా ప్రేక్షకులంతా కూడా ఏడుస్తూ ఉన్నా వాడి నటనకి వాడికి కూడా ఏడుపు ఉన్నా వాడి లోపల ఏడుపు లేదు వాడి లోపల ఏడుపు లేదు ఎందుకని పరమ సంతోషంగా ఉంది కారణం ఏంటో తెలుసా ఇంతగా ఏడిపిస్తున్నాను కదా నేను నా నటన ద్వారా నాకే కన్నీళ్ళు వస్తున్నాయి నేనే ఏడ్చేంత విధంగా నేను నటిస్తున్నాను గనక అందరూ ఏడుస్తూ అని ఒకప్పుడు వాడు దుఃఖపడుతూ ఉండినా కూడాను విషాదంతో వాడు ఉండినా లోపల ఎంతో వినోదంతో ఉత్సాహంతో వాడు ఉండాడు ఎందుకో తెలుసా వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో వాడికి తెలుసు వాడెవడో నేనే గనక దుర్యోధనుడు అని కానీ వాడు అనుకున్నాడా వాడు ఏడుస్తూనే ఉంటాడు కూర్చొని వాస్తవంగా కానీ వాడికి తెలుసు నేను ప్రకాశరావు కాబట్టి వాడి మనసులో ప్రకాశిస్తూ ఉంది అది ఏది నేను ప్రకాశరావు అనేటువంటి విషయం వాటికి తెలుసు కాబట్టి వాడు నటనకు రాకముందు అంటే డయాసు మీద రంగస్థలంలో ప్రవేశించక ముందు వాడు ప్రకాశరావు అండర్స్టాండ్ ఆదవ్ యథస్థి ఆదవ్ ప్రారంభంలో రాకముందు వాడు ప్రకాశరావు అయిపోయి మళ్ళీ ఎగ్జిట్ అవుతాడు చూసారన్న ఆయన అప్పుడెవరు వాడు ప్రకాశ్ స్టేజ్ మీద యాక్ట్ చేసేటప్పుడు ఎవరా దుర్యోధనుడు యాక్ట్ చేయడానికి నువ్వు ఇచ్చే పది రూపాయలకి కాద నువ్వు ఇచ్చే పది రూపాయల టికెట్కి దుర్యోధనుడు పడించి పోయినోడు వచ్చి మళ్ళీ యాక్ట్ చేస్తాడా వీడే ప్రకాశరావే కాబట్టి ఆదవ్ యస్థి అంతే యథస్థి వర్తమానేపి ఎన్ని నాయనా ఎన్ని సంబంధాలు నడుస్తూ ఉండినా ఆదౌ యదస్తి ఎవరు రాకుండా నేనున్నాను సరేనా అది ఏ సంబంధమైనా కానీ ఇప్పుడు నేను ఒక్కడే కూర్చొని ఉన్నాను లేదా వచ్చారు గురుదేవా నమస్కారం నాయన రా ఇది గురు శిష్య సంబంధం అతను రాక ముందు నేను వ్యక్తిని నేను వ్యక్తిని అప్పుడు నాకే సంబంధం నా సంబంధం ఉంది ఎందుకు లేదు లేదా ఇది సంబంధం దేవభక్త సంబంధం కాబట్టి నేను వ్యక్తిగా ఉన్నప్పుడు నేను భక్తుణ్ణి పెద్ద పెద్దవాళ్ళం అనుకునేవాళ్ళంతరు కూడా పండితులు అనుకునేవాళ్ళు కూడా భక్తిలో నిలవలేకపోవడానికి ఇట్లాంటి విషయాలు అర్థం కాకపోవడమే కారణం బాగా అర్థం చేసుకోండి నేను ఎప్పుడూ భక్తుణ్ణి ఫస్ట్ అండ్ లాస్ట్ ఆదో అంతేచ రెండిట్లో నేను భక్తుణ్ణి కాబట్టి మధ్యలో నేను భక్తుణ్ణి కాబట్టి స్టేజ్ మీదకి రా యాక్ట్ చేయడానికి రాకముందు డ్రామా అయిపోయిన తర్వాత నేను ప్రకాశరావునే కానీ మధ్యలో దుర్యోధను కాబట్టి నేను దుర్యోధనుడిని కానీ కాను అది జస్ట్ వచ్చి పాత్ర పోషణ చేసి వెళ్ళిపోయాను అది ఓన్లీ పాత్ర పోషణ ఒక పాత్రని పోషించను ఇక్కడ తండ్రిగా ఒక పాత్ర తల్లిగా ఒక పాత్ర కొడుకుగా ఒక పాత్ర మనవడిగా ఒక పాత్ర అల్లుడిగా ఒక పాత్ర మామగా ఒక పాత్ర తమ్ముడుగా ఒక పాత్ర అన్నగా ఒక పాత్ర అనేకమైనటువంటి పాత్రల్ని పోషిస్తూ ఉన్నా ఇదంత పాత్ర పోషణే కానీ నిత్య సంబంధం కానే కాదు ఎందుకని ఆదిలో లేదు అంచెంలో ఉండదు ఈ వ్యక్తితో నాకు ఉండేటువంటి సంబంధం ఆ వ్యక్తి పోయిన తర్వాత ఉండదు అర్థమవుతుంది ఉండేందుకు అవకాశం లేదు కానీ ఆ వ్యక్తులతో సంబంధం ఉండినా లేకపోయినా ఆ సంబంధాలు ఉండడానికి ఏ ప్రధానమైనటువంటి సంబంధం కారణం అది ఎప్పుడూ ఉంది క్లియర్ కాబట్టి ఇప్పుడు నీకు సంబంధం నిత్య సంబంధం ఏదో చెప్పు అన్ని పాత్రలే ఈ ప్రపంచంలో అన్ని పాత్రలే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది అవ్వాల్సిన విషయం కాదు జ్ఞానంతో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు చూడండి ఉంటారు మన ఇంట్లోనే మన వాళ్ళే వాళ్ళు గతిస్తారు మనకు వాళ్ళ సంబంధం తెగిపోద్ది అప్పుడే సంబంధం ఉంది ఏ సంబంధం లేకుండా మనిషి లేడు ప్రపంచంలో ఆ ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో భగవంతుడు భక్తుడు అంతే ఎందుకని ఆయన సృష్టించాడు నేను సృష్టింపబడుతున్నా అసలు ఆయన వీళ్ళు లేకపోతే నేను ఉండగలను ఆయన లేకపోతే నేను ఉండలేను క్లియర్ చెప్పండి అవునా ఆయన లేడు నా జీవితంలో నేను భోంచేస్తాను అది జీర్ణం కాదు ఎంతమంది ఉన్నా ఏం చేయలేరు డాక్టర్స్ అందరు వచ్చినా కూడా ఏం చేయలేరు ఎందుకని వాళ్ళు తినేది కూడా వాళ్ళ జీర్ణం కావాల ఆ తర్వాత నన్ను వాళ్ళు చూసేది కాబట్టి ఏ సంబంధం ఉండినా లేకపోయినా ప్రధానమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో ఏ ప్రధానమైనటువంటి సంబంధాన్ని నేను నిత్య సంబంధం అని అంటూ ఉన్నానో అది ఎప్పుడూ ఉంది నా దగ్గర ఈ సంబంధాన్ని గనక నువ్వు గుర్తించావు అనుకో యు ఆర్ఏ భక్త యు ఆర్ఏ భక్త ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు బాగా ఆలోచించండి ఈ భక్తులు ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు వీళ్ళకేమన్నా అసలు పాయింట్ అర్థమవుతుందేమో అందువల్ల ఏదో తమాషగా నాలుగు రోజుల పాటు కాలక్షేపం కింద పెట్టుకుంటారు అంతే తప్ప ఈ వేదాంతం వాళ్ళను ఉద్ధరించదు ఎందుకని అసలైనటువంటి విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు కనుక కాబట్టి నువ్వు ఎప్పుడు కూడాను భగవంతుడితో ఉండేటువంటి సంబంధాన్ని గుర్తించేటువంటి వాడివి ఆయన వల్లనే అంతా నడుస్తూ ఉంది అర్జున మా సచరాచరం నా అధ్యక్షతలోనే ఈ ప్రపంచం అంతా ఆయన నేను లేకపోతే ఎవడో ఒక్కడు లేడు ఒక ప్రాణి లేదు జడము లేదు చైతన్యం లేదు ఏమీ లేదు ప్రాణప్రాణాలు ఏమీ ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి మయాధ్యక్షే ప్రకృతి సుయతే సచరాచరం కాబట్టి నేనే దీనికి అధ్యక్ష స్థానంలో ఉన్నాను గనక నువ్వు నా నేనందించేటువంటి కర్మ ఫలంగా ఈ ప్రపంచంలో ఉన్నావు కాబట్టి ఎక్కడ బుట్టాలనో అక్కడ బుట్టావు ఎక్కడ ఉండాలనో అక్కడ ఉన్నావు నువ్వు ఉండవలసిన చోటే నువ్వు ఉన్నావు నువ్వు కర్మలు చేయడం వరకే నీకు నేను అధికారం ఇచ్చాను కర్మని ఏవధికారాహతే మా ఫలేషు ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి దాన్ని మాత్రం నా దగ్గరే పెట్టుకున్నాను అది నా దగ్గరే ఉంది నీ దగ్గర లేదు ఫలితాన్ని నువ్వు కొని తెచ్చుకోలేవు లేరునా కాబట్టి నేనిచ్చేది నీకు ఫలితం కదా నువ్వు చేసేది నాకు నైవేద్యం నైవేద్యం లేకుండా ప్రసాదం ఎట్లొస్తుంది కాబట్టి ఈశ్వరార్పితం తెసేవా ఈశ్వరార్పితం భగవంతుడికి నువ్వు ఏ కర్మలైతే నువ్వు చేస్తూ అర్పిస్తూ ఉన్నావో ఈశ్వరార్పితం నా ఇచ్చయాకృతం కోరికతో చేయకుండా కోరికతో చేయకుండా ఎప్పుడైతే నువ్వు ఇస్తున్నావు కాబట్టి కర్మఫలాలని ఉత్పత్తి చేసేది మనం కానీ కాదు సీద పాయింట్ అర్థమైంది కర్మఫలాన్ని నువ్వు ఉత్పత్తి చేస్తావా నువ్వు నేను గనక కర్మఫలాన్ని ఉత్పత్తి చేసేటైతే మనం కర్మ చేసి ఇంకో ఫలితాన్ని పొందవచ్చు దానిమ్మ విత్తనం నాటి మామిడి పండు రావాలని చెప్తే రావాలా కానీ వచ్చేందుకు అవకాశం లేదు ఎందుకని దానిమ్మ చెట్టు నుంచి దానిమ్మ పండే రావాలా ఎందుకు వస్తావు స్వామీజీ నియ్యతి ఇట్స్ నాట్ అది ధర్మం ధర్మరూపంలో ఉన్న దైవం దాన్ని నువ్వు తప్పించేందుకు అవకాశమే లేదు ఇక్కడేమి నమ్మాల్సిన అవసరం లేదు బాగా ఆలోచించండి నేను చెప్పేది ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచించండి కాబట్టి కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ కర్మఫలాల విషయంలో ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు అయ్యున్నాడు గనక నువ్వు వ్యధ చెందాల్సినటువంటి పని లేదు కారణం భగవంతుడు కర్మఫల ప్రదాత ఆయన కర్మఫల ప్రదాత కనుక ఆయన చేతిలో నుంచి కదా నీకు ప్రసాదం అయింది ఎప్పుడు నీకు ప్రసాదం అవుతుంది నీ కర్మలు నైవేద్యమైతే ఈశ్వరాపితం అప్పుడు నా ఇచ్చయాకృతం నిశ్చయాకృతం నా ఇచ్ఛయాకృతం అంటే ఏంటి కోరికతో చేసేటువంటిది కాదు కోరిక లేనిటువంటి కర్మ ఎందుకని స్వామీజీ నా కర్మ కదా నేను ఎందుకు కోరకూడదు నీ ఇష్టం కోరుతావు ఎందుకు వస్తుంది ఫలితం రాదగినటువంటి ఫలితమే వస్తుంది కనుక నీ ఇష్ట నువ్వు కోరుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటిది లేకుండా నేను అనుకున్నట్టుగా కర్మఫలం రావాలి అని లేకుండా ఎప్పుడైతే నువ్వు కర్మ చేస్తూ ఉన్నావో ఈ కర్మ చేత ఏం జరుగుతుందో తెలుసా నా ఇచ్చే కోరిక లేకుండా కర్మ చేసినప్పుడు బుద్ధి శుద్ధి పడుతుంది చిత్తశోధకం మీకు ఇంక రెండు చెప్పాలనుకున్నాను కదా అదిగా ఆ రెండు ఎందుకంటే నాకే తృప్తి చెందడా ఫస్ట్ ఈశ్వరార్పితం ఎంత చెప్పినా ఇంకా మీకు పట్టలేదేమో మీరు చాలా తృప్తి చెందారు గురువారం వచ్చిన వాళ్ళంతా నాతో అబ్బా మా జీవితం ధరించిపోయింది స్వామిజీ అట్లా మాట్లాడారు అన్నారు కానీ నాకెక్కడో వీలుస్తుంది ఇంకా క్లారిఫై కావాలి అని అందుకని ఇంతవరకు చెప్పాను ఇంత టైం పట్టింది క్లియర్నా ఈశ్వరార్పితం నా ఇచ్చే ఆకృతం కదా చిత్తశోధకం చిత్తశ శోధకం అది చిత్త శోధకం చిత్తస్కం భవతి చిత్త శోధకం చిత్తం అంటే మనసు బుద్ధి ఏదే అని అనుకోవచ్చు కాబట్టి కోరిక లేనిటువంటి కర్మ ఎప్పుడైతే చేశావో నా ఇచ్చేయాకృతం బుద్ధి శుద్ధిపడతా ఉంది స్వామిజీ దీనికి బుద్ధికి ఏమి సంబంధం బుద్ధి శుద్ధిపడుతుంది నాయన చిత్తశోధకం కదా అంటే చిత్త శోధకం భవతి ఓకే అసలు ఈ చిత్తం అశుద్ధం ఎట్లా అయింది శుద్ధి కావడానికి చిత్తశోధకం చిత్తస్య శోధకం చిత్తస్య శోధకం భవతి ఈ కోరిక లేకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో బుద్ధి శుద్ధి పడుతుంది అన్న మరి నీకు సందేహం రావాలి కదా ఏమండి నేను కోరిక లేకుండా చేస్తే ఏమి కోరికతో చేస్తే ఏమి దీనికి దానికి కనెక్షన్ ఎక్కడా నేను కోరిక లేకుండా చేయడం వల్ల బుద్ధి ఎట్లా శుద్ధి పడతాది దానికి నేను క్వశ్చన్ వేస్తున్నా నేను ఆన్సర్ చేయబోయే ముందు నిన్న క్వశ్చన్ వేస్తా అసలు ఎట్లా అశుద్ధమైందో చెప్పు బుద్ధి అశుద్ధమైంది కదా ఇంప్యూర్ అయింది కదా మైండ్ మైండ్ ఇంప్యూర్ కావడం వల్లనే శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది అంటే ఈ టైంలో మాట్లాడాల్సింది కాదు ఇంకొక అరగంటలో మాట్లాడతాను ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే గురువు అందించే జ్ఞానాన్ని పట్టుకోవాలి కనుక కదా అశుద్ధమైనటువంటి బుద్ధిలో జ్ఞానం నిలవదు కనుక బుద్ధిని శుద్ధి చేసుకోవాలి చిత్తస్య శోధకం భవతి అసలు చిత్తం ఎందుకు అశుద్ధమైంది చెప్పనా రాగద్వేషాల వల్ల అశుద్ధమైంది కాబట్టి జీవితంలో రాగద్వేషాలు ప్రధానం నాకు ఇవి కావాలి నాకు అవి వద్దు నాకు ఇవి కావాలి కనుక ఇవి నాకు దగ్గరగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అవి నాకు ఇష్టం లేదు కనుక అవి నాకు దూరంగా పోతే ఇష్టంగా ఉంటుంది బాగుంటుంది కాబట్టి వీళ్ళంటే నాకు ఇష్టము కాబట్టి వీళ్ళు ఎప్పుడు నాకు దగ్గరగా ఉండాలి వాళ్ళంటే నాకు కష్టము అందుకని వాళ్ళెప్పుడు నాకు దూరంగా ఉండాలి ఇవి రాగాలు ద్వేషాలు ఏవి మనకు దగ్గరగా ఉంటే మనకు ఆనందం కలుగుతూ ఉంటుందో దానిమీద మనకు రాగం ఉందని అర్థం ఏది దూరంగా పోతే మనకు ఆనందం కలుగుతూ ఉంటుందో దాని మీద మనకు ద్వేషం ఉందని అర్థం ఇవి లైక్స్ అండ్ డిజ్ వీటి వల్ల బుద్ధి కలుషితం అయిపోతూ ఉంటుంది రాగ ద్వేషాల వల్ల ఎందుకని నీకు రాగం ఉన్నది రావాలి అనుకుంటావు రావచ్చు రాకపోవచ్చు సీ ద పాయింట్ నీకు ద్వేషం ఉన్నది దూరంగా ఉండాలనుకుంటావు అందుకని ప్రతి కోడలు అనుకుంటుంది అత్త దూరంగా ఉంటే బాగుండాలి ఒకవేళ పరమేశ్వరుడు గనక ఉండే అవకాశం లేకుండా గనక కోడలికి అతను కనుక ఇస్తే ఇంకా పరమేశ్వరుడు సరిపోడు దేనికి కర్మఫలాన్ని ఇవ్వడానికి నేనే ఎట్లా ప్రయత్నం చేస్తానని అప్పర్ స్టోరీ టు లెఫ్ట్ ఉంటాడు గనక ఎట్లాగో భర్త అతన్ని ఆధారం చేసుకొని అతను దూరం చేసుకోవాలని అతను దూరం చేసుకోగలదేమో కానీ ఆపదలను దూరం చేసుకోలేదు ఎందుకని ధర్మం ధర్మం కాబట్టి మన జీవితంలో ఉండవలసిన వాళ్ళే ఉండరు ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అలా ఉన్నారు దీన్ని మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది కాబట్టి మన దోషం ప్రధానమైంది ఏంటంటే ఇంప్యూర్ మైండ్ మన దోషం మన దోషం అంటే ఏంటంటే రాగద్వేషాలే ఈ రాగద్వేషాలు ఉండడం వల్లనే కాబట్టి రాగద్వేషాలని ఈ రాగద్వేషాలు సృష్టించేటువంటి ఫలితాలని మనం విస్మరిస్తూ పోవాలి భగవంతుడు బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి భగవంతుడు మనకు కర్మస్వేచ్ఛనిచ్చాడు నీ ఇష్టం ఇష్టం వచ్చిన కర్మ చేసుకో ఎక్కడైనా సరే ఇప్పుడు నా కర్మస్వేచ్ఛ ఇచ్చాడు నేను ఉపన్యాసం చెబుతున్నా చేసుకోవయ్యా అయ్యా నేను ఉపన్యాసం చేసినా కూడా నేను ఎంత ప్రవచనం చేసినా వీళ్ళు మారడం లేదు అని నేను దుఃఖపడ్డాను అనుకో అక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకని నిన్ను ఉపన్యాసం కర్మస్వేచ్చ నీకు ఉంది ఉపన్యాసం చేసుకుంటానన్నావు చేసుకోను నీ ఉపన్యాసం వల్ల వాళ్ళు మారాలి మారకపోవడం అనేది ఫలం కర్మఫలం అది నీ చేతిలో లేదు ఎందుకని వాళ్ళు మారాలని నువ్వంటున్నావు వాళ్ళలో ఎవరెవరి ప్రారంభాలు ఏ విధంగా ఉన్నాయో అవి నాకు తెలుసు సర్వజ్ఞుడైనటువంటి నాకు తెలుసు కానీ నీకు తెలిసేందుకు అవకాశం లేదు కనుక వాళ్ళు మారే అవకాశం లేకపోవడం వల్లనే ఎందుకని కొందరు మారుతున్నారు కొందరు మారలేకపోతున్నారు కదా కాబట్టి ఎవరైతే మారుతూ వాళ్ళ కంటి కంటివ్గా ఉంది సార్ అట్మాస్ఫియర్ ఇన్ కాబట్టి అనుకూలంగా ఉంది కనుక వాళ్ళు మారుతూ ఉన్నారు ప్రతికూలంగా ఉంది కనుక వీళ్ళు మారలేకపోతున్నాడు ఇది మనం గుర్తించాలి కాబట్టి ఇది తెలిసి ఎవరైతే వాళ్ళ వాళ్ళ కర్మల్ని నిత్యంలో ఆచరించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి పరమేశ్వరునికి అర్పిస్తారో కాబట్టి మూడో శ్లోకంలో ఫస్ట్ లైన్ ఈశ్వరార్పితం ఇది తెలిసి ఎవరైతే అర్పిస్తూ ఉంటారో దానికి సంబంధించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నావో కర్మ ఫలాలు వాటి భగవంతుడు మనకు పంచి పెడుతూ పోతాడు భగవంతుడు పంచి పెడుతున్నాడు కనుక అది ఏమవుతుంది ప్రసాదం అవుతుంది ప్రసాదం అంటే ఏంటి ప్రసన్నత అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సీ పాయింట్ ట్రాంక్విల్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కదలదు ప్రశాంతంగా ఉంటుంది గురువు టీచ్ చేశాడు అనుకోండి ఈ దశలో చెప్పకూడదు నేను చెప్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నా గురువు టీచ్ చేశాడను బోధని ప్రబోధ సమయే గురు బోధించేటప్పుడే మనసు కదలడం లేదు కదా ఎక్కడికి పోవడం లేదు కదా క్లియర్గా అర్థం చేసుకుంటుంది ప్రశాంతమైనటువంటి చిత్తం విశుద్ధం ప్రసన్నం ఆత్మావ లోకమం భవతి శంకరాచార్య స్వామి భాష్యంలో గీతా భాష్యం విశుద్ధం ప్రసన్నం శమం భవతి ఎప్పుడైతే ప్రసన్నంగా బుద్ధి ఉందో విశుద్ధంగా ఉందో ఏ మాలిన్యం లేకుండా ఉందో ఏ రాగద్వేషాలు లేకుండా ఉందో గురువు బోధించేటువంటి జ్ఞానాన్ని అందుకోగలుగుతుంది అది తత్వమసి వాక్యాన్ని అందుకోవడానికి చిత్తస్య శోధకం భవతి చిత్తోకం కాబట్టి మనం చేసే బాగా అర్థమైంది ఇప్పుడు మనం చేసే కర్మలు మనల్ని బాధించవు రాగద్వేషాలే బాధిస్తాయి కళ్ళు ఎన్నింటినీ చూడవచ్చు అవన్నీ కావాలి అని మనసు కోరుకోదు కళ్ళు చూసేవన్నీ మనసు కోరుకోదు మనసులో ఆ వస్తువుకు సంబంధించిన రాగద్వేషాలు ఉన్నప్పుడే కోరుకోవడం జరుగుతుంది ఆ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉండాలి ఇది నాకు కావాలి అని అనిపించాలి అందువల్ల ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి ఒక్కడొక్కడు చెప్తాడు ఒకడు రెండు ఇడ్లీ సాంబార్ అంటాడు ఒకడు పొంగల్ అంటాడు ఒకడు ఎందుకని ఏంటి వాటికి లైక్ అది అది ఇష్టం కాబట్టి రాగద్వేషాలు మన దగ్గర కనుక లేకపోతే ఏవీ మనల్ని ప్రేరేపించలేవు ఈ రాగద్వేషాలు అనేటువంటివి కర్మల విషయంలో ఇచ్చయాకృతం కోరికతో చేసినప్పుడు మాత్రమే రాగద్వేషాలు వస్తాయి నా ఇచ్చేయాకృతం నిశ్చయాకృతం కోరిక లేకుండా ఎప్పుడైతే నువ్వు చేశావో రాగద్వేషాలు తయారయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి రాగద్వేషాలు మన దగ్గర అయినప్పుడు ప్రపంచంలో ఏది మనల్ని ఆకర్షించలేదు రాగద్వేషాలు ఉన్నప్పుడే ఆకర్షిస్తాయి నైన్ ఎప్పుడైతే రాగద్వేషాలు ఉండే అవి ఆకర్షిస్తాయో అది మన స్వభావం కదా ఇప్పుడు దాన్ని కోరుకోకుండా మనం ఉండలేము కదా కాబట్టి రాగద్వేషాలు ఏవైతే లోపలు ఉన్నాయో లైక్స్ అండ్ డిజ్ అవి మన స్వభావాన్ని నిర్ణయిస్తూ పోతున్నాయి ఈ స్వభావమే రెచ్చగొడుతుంది నువ్వు ఆ పని చెయ్యని ఒకవేళ దొంగతనం చేసేటువంటి స్వభావమే కనుక వాడికి గురువు బోధిస్తూ కూడా వాడు ఆలోచిస్తాడు వాడికి దొంగతనం చేసే స్వభావం ఉందనుకోండి రకద్వేషాలు అట్లా పనిచేస్తాయి గురువు బోధించేటప్పుడు కూడా ఈ ఉపన్యాసం అయిపోతానే ఆయన లోపలికి వెళ్తాడు గనక ఆయన కమండలను తీసుకొని వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది ఎందుకంటే వాడు దొంగ గనక కాబట్టి ఇప్పుడు అర్థమైందే మీకు రాగద్వేషాలు ఎప్పుడు రెచ్చగొడతానే ఉంటాయి మనిషిని ఇక్కడ కీలకమైన విషయాలు ఏంటంటే అయితే రాగద్వేషాలని నేను కంట్రోల్ చేసేసేదా స్వామీజీ ది పాయింట్ చే చేయగలము అనుకుంటారు ఇంపాసిబుల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ రాగద్వేషాలని నిగ్రహించడం అనేటువంటిదంత తేలిక కానే కాదు అందువల్ల చాలా జాగ్రత్తగా అద్భుతంగా చెప్పాడు స్వామి గీతలో తయోర్ణ వశమే వశమాగచ్చేత్ తయోహో రాగద్వేషయోహో వశం నా ఆగచ్చేత్ వాటికి లోబడకుండా ఉండు చాలు వాటిని నువ్వు నిగ్రహించలేవు తయోర్ణ వశమాగచ్చేత్ తౌహ్యశ పరిపంథి నవ్వు తౌ ఆ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అస్య పురుషస్య పరిపంధినవు అవి శత్రువులు నీకు దారిలో శత్రువులు అంటే మోక్ష మార్గంలో నువ్వు పోతూ ఉన్నావు కదా నీకు విఘ్న కర్తారవు మోక్ష మార్గంలో విఘ్న కర్తారవు నీకు మోక్షంలో విఘ్నాన్ని కల్పిస్తూ పోతాయి గనక చూసావా ఎందుకని విఘ్నాన్ని కల్పిస్తాయి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం గురువు అందిస్తేనే నీకు రావాలి గురువు జ్ఞానం అందిస్తూ ఉన్నా రాగద్వేషాలు నిలబవు బుద్ధిలో కాబట్టి బుద్ధిలో నిలవాలి జ్ఞానం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలి కనుక శ్రేయ మార్గస్య విఘ్నకర్తారావు తస్కరవు ఇత్యర్థ కాబట్టి ఈ శ్రేయ మార్గంలో మోక్ష మార్గంలో నువ్వు ప్రయ పయనిస్తూ ఉన్నావు కదా ఇక్కడ నీకు విఘ్నాలు చేసి పెడతాయి అవి కాబట్టి వాటి విషయంలో నువ్వు కా చాలా ఉండాలి కాబట్టి రాగద్వేషాలు లేకుండా ఉండలేడు కాకపోతే వాటికి వశపడకుండా ఉండాలి పావు ఎప్పుడైతే ఉందో కూరలు లేకుండా ఉండలేదు అది విషనాగం తెలిసిన తర్వాత కూరలు ఎప్పుడైతే ఉండాయో కూరలు కనుక తీసేస్తే పావు నీ దగ్గర ఉన్న నీకు నష్టం లేదు కాబట్టి రాగద్వేషాలది కనుక తీసేసినట్లయితే మనసుని నేమీ కష్టపెట్టరు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటావు గురువు చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటావు కాబట్టి కర్మలు చేయక తప్పదు ఫలితాలు రాక తప్పదు వాటిని యాక్సెప్ట్ చేయక తప్పదు అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం లేదు రామ రామ జయ రామ రామ జయ సీతారాం చేయక తప్పవు కర్మలు కర్మములు చేసి చూడాలి ఫలములు చేయక తప్పవు కర్మములు చేసి చూడాలి ఫలములు అనుకూలములు సుఖములు రాగం అది అనుకూలములు సుఖములు ప్రతికూలములు శోకములు ద్వేషం రాగద్వేషాలే సందడులు పండుగలు రాగద్వేషాలే సందడులు రాలిన నాడే పండుగలు కాబట్టి ఏ రాగద్వేషాలు అయితే మన దగ్గర ఉన్నాయో వాటిది కనుక మనం వచ్చపడకుండా ఉంటే సరిపోతుంది కాబట్టి రాగద్వేషాలని తటస్థపరచడం అనేటువంటిది ప్రసాద మనస్తత్వంతో వచ్చేస్తూ కాబట్టి నేను ఈ కర్మ చేస్తున్నాననేటువంటి భావన కాకుండా ఎప్పుడైతే మనం ఈశ్వరార్పితం కర్మ నా ఇచ్చే ఆకృతం అప్పుడు చిత్తశోధకం భవతి అది ముక్తే సాధకం భవతి ముక్తి సాధకం ఫోర్త్ లైన్ ముక్తే సాధకం భవతి కాబట్టి కర్మయోగం ఏం చేస్తా ఉంది ఇప్పుడు ఇదంతా కర్మయోగమే ఇప్పుడు మనం చూసిందంతా కర్మయోగమే కాబట్టి కర్మయోగము అనేటువంటిది మోక్షానికి వ్యక్తిని సిద్ధం చేస్తూ ఉంది అంటే మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి అంటే రాగద్వేషాల్ని తటస్థపరిచి బుద్ధిని శుద్ధి చేసి అంతఃకరణ శుద్ధి చేసి ముక్తికి సాధకం అయిపోతూ ఉంది ముక్తే సాధకం భవతి ముక్తి సాధకం ముక్తే సాధకం భవతి ఇప్పుడు కాబట్టి రెండే కాబట్టి ఇంట్లో పూజ చేసుకుంటావు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ముందు ముందు వస్తాయి శ్లోకాల్లో అట్లాగే బయట వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటావు యత ప్రవృత్తి భూతానం ఏన సర్వం తతం స్వకర్మణ అభ్యర్చ్య సిద్ధి విందది మానవ అక్కడ శుద్ధికి అంతఃకరణ శుద్ధి కాబట్టి యత యస్మాత్ ఈశ్వరాత్ యత ప్రవృత్తి భూతానం ఉత్పత్తి కాబట్టి ఎవరి నుంచైతే ఈ సమస్తమైనటువంటి భూతజాలం ఆవిర్భవించిందో ఈ సృష్టిలో ఈయన ఈశ్వరేణ ఇదం సర్వం తతం వ్యాప్తం కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఏ ఈశ్వరుని చేత అయితే వ్యాపించిందో అంతటా తానే ఉన్నాడు కానీ కేవలం బాహ్యంలో కనుక నువ్వు ఆయన్ని గుర్తించావా ఇతరులతో ఉండేటువంటి సంబంధం అలాంటిది అవుతుంది నీ జీవితంలో ఎట్లున్నాడో తెలిసి రావాలి నీ జీవితంలో భగవంతుని యొక్క సంబంధం ఏ విధంగా ఉందో అర్థమైతే నిత్య సంబంధం నీకు అవకాశం ఉంటుంది యథా ప్రవృత్తి భూతానాం ఈయన సర్వం ఇదంతతం స్వకర్మణ తమ అభ్యర్చ నువ్వు ఏ కర్మన్నా చేసుకో ఎందుకని నీ కర్మ స్వేచ్ఛ ఉంద గనక స్వకర్మణ తమ్ ఈశ్వరం అభ్యర్చ పూజయత్వ ఆరాధ్య కాబట్టి ఆయన్ని గనక నువ్వు పూజ చేసినట్లయితే అంటే ఆరాధించినట్లయితే స్వకర్మణ చూసారా ఈశ్వరాపితం ఈశ్వరార్పితం నైవేద్యం అని లేదు ఆ ఈశ్వరార్పితం కర్మ నిశ్చయాకృతం కర్మ కాబట్టి నేను చేస్తున్నాననేటువంటి భావన లేకుండా కోరిక లేకుండా భగవంతునికి అర్పించేటువంటి కర్మ ఏదైతే ఉందో ఈశ్వరార్పితం అది స్వకర్మణ నువ్వు ఏ పనన్నా చేసుకో అది ఈశ్వర భావనతో కనుక నువ్వు చేసినట్లయితే స్వకర్మణ తమ్ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఏమిటా సిద్ధి మోక్షం కాదు అంతఃకరణ శుద్ధి వెరీ ఇంపార్టెంట్ పద్దెనిమిదో అధ్యాయం అంతఃకరణ శుద్ధి అంటే చిత్తశోధకం చిత్త శోధకం అది ముక్తే సాధకం భవతి కాబట్టి ముక్తి సాధకం అయిపోతూ ఉంది అంతే ప్రత్యక్ష సాధనంగా కాకుండానైనా పరోక్ష సాధనంగా నీకు ఉపయోగపడతా ఉంది కర్మయోగం ప్రత్యక్ష సాధనం కాదు ఎందుకని ప్రత్యక్ష సాధనం ఒకటే ఏంటిది జ్ఞానం జ్ఞానం ఎట్లా వస్తుంది నీకు ఉన్నవాడు ఇస్తేనే రావాలి కానీ ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు గురువు జ్ఞానం ఇస్తాడో నీకు కలిగింది ఎవరికైనా సరే గతంలో ఈ వేలాది సంవత్సరాలుగా ఎక్కడ ఏ జ్ఞానిని నువ్వు తీసుకున్నా గురువు జ్ఞానం ఇస్తే వచ్చిందే కానీ ఇంకొక రకంగా రాలేదు ఎవడు మోక్షాన్ని పొందింది గురువు ఇచ్చేటువంటి జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది ఎందుకని మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక ముక్తే సాధకం భవతి కనుక ప్రత్యక్ష సాధనం కాదు కాని సాధనమే కదా ఎందుకని బుద్ధి శుద్ధిగా ఉంది గురువు కూడా చేయగలిగేది ఏమీ లేదు గనక ఇది బుద్దిలో నిలిచి కలుషాన్ని కడుగంగా బుద్ధిలో నిలిచి కర్మయ కలుషాన్ని కడుగంగా గురు కటాక్షమున్న వెలసిన జ్ఞానగంగ అద్భుతం అంటే ఫస్టు ఈ ప్రసాద మనస్తత్వం ఏదైతే ఉందో ప్రసాద బుద్ధి ఇది చిత్తశోధకం చిత్త శోధకం భవతి క్లియర్ బుద్ధిలో నిలిచి కలుషాన్ని కడగంగ గురు కటాక్షమున్న వెలసిన జ్ఞాన గంగ అంటే మొదట ప్రసాద మనస్తత్వం వస్తుంది బుద్ధి శుద్ధిపడుతుంది ఈ ప్రసాద మనస్తత్వం వల్ల ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం మూడైపోయినాయా గురుకటాక్షమున్న వెలసిన జ్ఞానగంగా కాబట్టి అది శుద్ధిపడిన తర్వాత శుద్ధమైనటువంటి పాత్రలో మనం గంగా జలాన్ని తీసుకున్నట్టుగా జ్ఞానగంగ అయిపోతుంది అక్కడికి వచ్చి చేరుతుంది చేరి ఏం చేస్తుంది వెళ్లసిన జ్ఞానగంగ వీడుకోలు చెబుతుంది జీవునికి ఇంతవరకు ఆ బుద్ధిలో ఉండేది జీవుడు నేను నాది అనేవాడు ఉన్నాడు కదా ఇంకా పోండి సార్ ఫేర్వెల్ వీడుకోలు చెబుతుంది జీవునికి స్వాగతాలు పలుకుతుంది దేవునికి అంతే జీవుణ్ణి తరిమేయడమే దేవుణ్ణి దించుకోవడమే ఆరాటమే వరికి పోరాటమే వరిది అటుపోటుల నడుమ ఉబలాటమేమిటి ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాబట్టి అనేకమైనటువంటి సంబంధాలతో నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ప్లీజ్ అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాల మధ్య ఈశ్వర సంబంధం కూడా ఒకటై మరుగున పడిపోతూ ఉంది గనక ప్రధానమైనటువంటి ఈశ్వర సంబంధాన్ని భగవంతుడు భక్తుడు అనేటువంటి సంబంధం ఏదైతే ఉందో అది స్థిరంగా నిలవాలి మిగతా సంబంధాలు అనిచ్చమైనటువంటి సంబంధాలు కాబట్టి ప్రేమ కార్యాలలోనే ప్రేమ గట్టిపడుతుంది భక్తి కార్యాల్లోనే భక్తిట్టిపడుతుంది నువ్వు భగవంతుడికి భక్తుడివి అని తెలియాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు నువ్వు చెయ్యాలి ఎంతవరకు ఆ సంబంధాలన్నీ కూడా ఉండినా వాటిని పోగొట్టుకోవద్దని చెప్పడం ఆ సంబంధాలు ఉంటాయి కానీ నీకు ఒకటి తెలిసి ఉండాలి అవి అనిత్యమైనటువంటి సంబంధాలు నిత్య సంబంధం భగవంతుడితో ఉండేది ఆ సంబంధాన్ని కూడా ప్రపంచంలో గుర్తించడం కాకుండా మన జీవితంలో భగవంతుడు ఎట్లా ఉండాలో గుర్తించగలగాలి అలా గుర్తించగలగాలి అంటే ఏం చేయాలి నువ్వు కొన్ని సాధనలు చేయాలి చేస్తే నీకు ఆయనకు సంబంధం గట్టి పడుతుంది ఏ మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఒక బర్త్డే వచ్చింది అనుకోండి మనం గిఫ్ట్ ఇస్తావా లేదా గిఫ్ట్ ఇవ్వకపోతే ప్రేమ ఉంది కదా వాడి మీద ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ కార్యం ఒక బర్త్డే గిఫ్ట్ తీసుకెళ్ళి ఇస్తావు ఎవరికైనా మనం చేస్తూ ఉంటాం ఇది దానివల్ల ఆ ప్రేమ అనేటువంటిది గట్టిపడతా ఉంటుంది ఆ స్నేహితుడితో నీకు సంబంధాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావు అట్లాగే భగవంతుడితో నీకుండేటువంటి నిత్య సంబంధాన్ని అది నిరంతరం ఉండడం లేదు గనక ఈ అనిత్యమైన సంబంధాల మధ్య పడి అది మరుగున ఉంది గనక అదే ప్రధానంగా ప్రిడామినెంట్గా ఉండాలంటే నువ్వు కొన్ని చేయాలి ఏం చేయాలి నెక్స్ట్ పూజితం క్రమాత్ కయవాంగ్న కార్యముత్తమ పూజ చింతనం క్రమా కాయవాంగ్న కార్యముతం పూజనం జపా చి పూజ చింతి పూజనం జప చింతం క్రమాత్ పూజం జప చింతనం క్రమాత్ అది కాయ వాక్ మన ఫస్ట్ లైన్ పూజనం జప చింతనం సెకండ్ లైన్ మూడు మూడు కదా కాయ అంటే శరీరం వాక్ అంటే స్పీచ్ మాట మనహ అంటే మనసు అంటే దేహము వాక్ మనసు కాయ వాక్ మనహ కార్యం అంటే వాటితో చేసేటువంటి పని కాయ వాక్ మనహ కార్యం అంటే కాయంతో చేసేటువంటి కార్యం వాక్తో చేసేటువంటి కార్యం మనస్సుతో చేసేటువంటి కార్యం నెక్స్ట్ లైన్ పూజనం జప చింతనం అంటే పూజనం పూజ జప జపము చింతనము ధ్యానము పూజ జపము ధ్యానము ఇవి క్రమాత్ క్రమాత్ వరుసగా రెస్పెక్టివలీ క్రమాత్ ఉత్తమం శ్రేష్టము అర్థమైందమ్మా ఏం లేదు నాయన కాయము ద్వారా చేసేటువంటి పూజ టెక్స్ట్ చూసుకోండి వాక్ ద్వారా చేసేటువంటి జపము ధ్యా మనసు ద్వారా చేసేటువంటి ధ్యానము ఒకదానికన్నా ఒకటి వరుసగా ఉత్తమము శ్రేష్టము రెస్పెక్టివ్లీ ప్రమాత్ అంటే దేహము ద్వారా చేసేటువంటి పూజ కన్నా వాక్కు ద్వారా చేసేటువంటి జపం శ్రేష్టం వాక్కు ద్వారా చేసేటువంటి జపం కన్నా మనసు ద్వారా చేసేటువంటి ధ్యానం శ్రేష్టం అది వరుసగా ప్రమాత్ క్లియర్నా అంటే ఈ మూడు సాధనల్ని చెప్తున్నాడు అంటే ప్రతివాడు తెలిసో తెలియకో భగవంతుడికి భక్తుడయ్యే ఉన్నాడు ఎందుకని ఈ విశ్వం కూడా భగవంతుడే మన దేహంలో ఎట్లాగైతే అంగాలు అనేక ఉండినా మన దేహంలో అంగాలన్నీ కూడా మనకు సంబంధించినవే కదా కాలుంది మనకు సంబంధించింది వేలుంది మనకు సంబంధించింది ప్యాంక్రియాస్ ఉన్నాయి మనకు సంబంధించింది కాబట్టి ఈ దేహంలో బాహ్యాభ్యంతరాల్లో ఏ ఏ అంగాలు అయితే ఉన్నాయో లిమ్స్ ఏ ఏ అవయవాలు అయితే ఉన్నావో ఇవన్నీ మనకు సంబంధించినవే కదా విశ్వవంత పరమేశ్వరుడే అయినప్పుడు విశ్వంలో ఎక్కడ ఏ వస్తువు చూసినా కూడాను ఇట్ ఈస్ కనెక్టెడ్ టు హిమ్ కాదా కాబట్టి నీ దేహంలో దేహం అంతా నువ్వే ఉన్నావు గనక నీ దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవం కూడా నీకే ఎట్లాగైతే సంబంధించి ఉందో కాబట్టి ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతిదీ కూడాను పరమేశ్వరుడికి సంబంధించింది కాబట్టి మరి నేనెవరిప్పుడు పరమేశ్వరుడికి సంబంధించే ఉన్నా ఎందుకని విశ్వంలో నేను అన్యంగా లేను నన్ను వదిలిపెట్టినా కూడా భగవంతుని యొక్క పూర్ణత్వానికి భంగం వాటిల్లుతుంది నన్ను కూడా వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఈ చిన్న ఒక ఆకును కూడా తీసి పడేయడానికి వీలులేదు ఇదంతా కలిస్తేనే పూర్ణం కాబట్టి పరమేశ్వరుడు అంతటా ఉండాడంటే ప్రతి దాంట్లో తానే ఉండాడు గనక ఏది భగవంతుడి కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశమే లేదు అనేది అర్థమవుతూ ఉండినా ఇది ఎవరికి అర్థం కావాలి మనసుకు అర్థం కావాలి మనసులో గొప్పతనం ఉంది ఎందుకని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మనసు జ్ఞాపకం పెట్టుకోగలదు మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు అని నేను భ్రమచందుతూ ఉన్నా ఎందుకంటే ఆ నన్ను మనసే జ్ఞాపకం పెట్టుకోగలదు కానీ మనసే మర్చిపోగలదు అది కాదు సమాష్ మర్చిపోయేది ఎవరు మోకాళ్ళ జ్ఞాపకం పెట్టుకునేది మాత్రం మనసు మర్చిపోయేది మాత్రం మోకాళ్ళని ఆయన కాబట్టి మనసే జ్ఞాపకం పెట్టుకోగలదు మనసే మర్చిపోగలదు కాబట్టి నేను భగవంతుడికి భక్తుడిని మా సంబంధం జనకజన్య సంబంధం ఈ విధంగా ఉంది అని తెలుసుకున్న తరువాత మర్చిపోతూ ఉంటుంది ఎందుకంటే మనసే కదా చేయాలి ఇదంతా కాబట్టి మళ్ళీ అనిచ్చిన సంబంధాల్లో బడి పోతూ కాబట్టి భగవంతుడితో నాకు సంబంధాన్ని దృవపరచుకోవడానికి భగవంతుని యొక్క దయను పొందడానికి కదా ఇవన్నీ సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అలౌకిక కర్మలు కదా అలౌకిక కర్మల యొక్క ఫలితం ఏంటి దయా కాబట్టి నిరంతరం భగవంతుడితో నాకు ఉండేటువంటి సంబంధాన్ని మరిచిపోయి అలవాటు నా మనసు జ్ఞాపకం పెట్టుకోవడానికి నంబర్ వన్ ఆ తరువాత భగవంతుడి దగ్గర నుంచి నాకు దయ అందడానికి నేను చేయడానికి మూడు సాధనలు ఉన్నాయి అవి పూజ జపము ధ్యానము క్లియర్నా అది కాబట్టి కాయ వాంగ్మన కార్యం ఉత్తమం మొదటిది కాయ కార్యం టెక్స్ట్ దీనికి కాయేన అంటే కాయ వాంగ్న కార్యం కాయ కార్యం అది వాంగ్మన పక్కన పెడుతున్నాను నేను కాయ తీసుకుంటున్నాను కార్యం కాయ కార్యం అంటే కాయేన కార్యం అంటే కాయం చేత కార్యము పని కార్యం అంటే పని కాబట్టి దేహంతో చేసేటువంటిది ఈ దేహంతో చేసేటువంటిది ఏదో కాయ కార్యం కాయైన కార్యం ఇది పూజనం దీన్ని పూజ అని అంటారు రెండవది వాక్ కార్యం కాయ వాంగ్ మనహ వాక్ వాక్ కార్యం ఇది జపం అంటే వాక్ ద్వారా చేసేటువంటిది జపం ఇది చాలా డీటెయిల్డ్గా వస్తాయి ఇవన్నీ మీకు ముందు ముందు రాబోయే శ్లోకాల్లో మూడవది మనః అంటే శరీరము కాకుండా వాక్కు కాకుండా కేవలం మనస్తోనే చేసేటువంటిది చింతనం కంటంప్లేషన్ ఆర్ మెడిటేషన్ ధ్యానము చింతనం అంటే ధ్యానము ఇది మనస్తో చేసేటువంటిది ఈ మూడు కర్మల్లో నువ్వు ఏది చేసినా అది భగవంతుడికి సంబంధించిందే నువ్వు భక్తుడివైన గుర్తుపెట్టుకోవాల్సిందే యత్ కర్మకరో మీ తత్దఖిళం శంభో తవ ఆరాధనం నేను ఏదైనా చేయని అంటే దేహం ద్వారా నేను పూజ చేయని వాక్కు ద్వారా జపం చేయని మనసు ద్వారా ధ్యానం చేయని నాకు ఏది ఇష్టమైతే అది చేస్తా ఎందుకని అన్ని సాధనలే అన్నీ నిన్ను నాకు గుర్తుపెట్టుకునేటువంటివే నేను నిన్ను గుర్తుపెట్టుకోవడానికి కావలసినవే ఇవన్నీ నేను చేసుకుంటాను ఎత్ ఎత్ కర్మకరోమి నేను పూజ చేసినా జపం చేసిన ధ్యానం చేసినా తకిళం అవంతా కూడాను చంభో తవ ఆరాధన ఇదంతా కూడాను నీ యొక్క పూజే తప్ప రెండవది అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి పూజనం జప జప చింతనం క్రమాత్ ఉత్తమం భవతి కాబట్టి దేహం ద్వారా చేసేటువంటి పూజ కన్నా వాకు ద్వారా చేసేటువంటి జపము వాకు ద్వారా చేసేటువంటి జపం కన్నా మనసు ద్వారా చేసేటువంటి ధ్యానము ఒకదానికంటే ఒకటి క్రమాత్ ఉత్తమం క్రమాత్ వరుసగా ఒకదానికంటే ఒకటి ఉత్తమం శ్రేయ శ్రేయము అది శ్రేష్టము అని అర్థం కాబట్టి పూజ చేసేటప్పుడు మనకు చాలా కావాల్సి వస్తాయి కాదా పూజకి చాలా కావాల్సి వస్తాయి అది ఇది క్రమాత్ ఎట్లా ఉత్తమం అనేది కూడా మనకు కావాలా అయ్యా పూజ చేస్తూ ఉన్నాము పూజ కన్నా జపం ఎట్లా ఉత్తమం మరి నువ్వు ఎట్లా పూజ చేస్తావయ్యా నీకు విగ్రహం కావాలా కావాల లేదు ఫోటో కావాలా ఇంకోటి కావాలా ఏదో ఒకటి లేక ప్రతిమో ఏదో నీ దగ్గర ఉండాలా కాబట్టి విగ్రహం నీకు ఉండాలా తర్వాత దీపం ఉండాలా ఎందుకంటే దీపారాధన చేస్తావు గనక ఇవంతా పూజలో ప్రధానమైనటువంటి విషయాలు ఆ తరువాత పూజా సామగ్రి ఉండాలా ఆ తర్వాత నైవేద్యం ఉండాలా ఎందుకంటే పరమేశ్వరుడు నైవేద్యం కూడా సమర్పించాలి కాబట్టి నీ చేతులు పనిచేయాలి ఎందుకంటే పువ్వులు వేస్తున్నావు అంటే చేతులతోనే వేస్తున్నావు గనక పువ్వులు వేస్తున్నావు అట్లాగే వాక్కు పనిచేయాలి ఓం శ్రీకృష్ణాయ నమ ఓం కమలానాథ య నమ కాబట్టి నువ్వు వాక్తో ఉపయోగిస్తున్నావు మంత్రం కూడా చెప్తూ ఉన్నావు కాబట్టి పూజలో ఈ కేవలం స్థూలంగా జరిగేటువంటి కర్మే కాకుండా వాక్కుతో కూడా చేస్తూ మరి అలా వాక్కుతో చేసేటప్పుడు మనసుతో నువ్వు పరమేశ్వరుణ్ణి కాబట్టి మనసు కూడా ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఇంక్లూడ్ కావాలి కాబట్టి అశ్విన్ బింబే మహాగణపతి ఆవాహయామై ఇప్పుడు మనం చెప్తుంటాం మళ్ళీ విచిత్రంగా ఉంటుంది ఇంత పసు పొడి తీసుకొని ఒక ముద్ద చేసి అక్కడ పెట్టి కుంకుమ పెట్టి మన పురోహితుడు ఇంటికి వచ్చి చేస్తాడు చూసారా అస్మిన్ బింబే అంటే ఈ పసుపు ముద్దలో అస్మిన్ బింబే మహాగణపతి చిన్నడు కాదు అందుకని గణపతి మహాగణపతి అంత పెద్ద దాన్ని ఆవాహన చేస్తున్నావు అయ్యా నువ్వు ఇక్కడ ఉండు అని నువ్వు పిలిస్తే ఉంటాడు అది తమాషా అదే పూజ ఒకవేళ పిలిస్తే ఆయన రాకపోతాను నువ్వు పిలవడం ఎందుక వస్తాడనే కదా ఆయన భావన భావశుద్ధి భావగ్రాహి జనార్దన మన భావాన్ని గ్రహించేవాడు పరమేశ్వరుడు కాబట్టి వచ్చి అక్కడ చేరతాడు కాబట్టి ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నాము చూడండి ఎంత పూజలో అంటే మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఆయన ఎట్లాగైతే ఆహ్వానిస్తామో అట్లా ఆహ్వానించడం రండి సార్ రండి సార్ రండి సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ రండి సార్ ఇంకా అక్కడి నుంచి ఏంటి వచ్చాడు లోపలికి ఏం చేస్తావు అన్నీ చేయాల్సిందే ఆసనం పాద్యం కాబట్టి వస్తాను రెండు సార్ కూర్చోండి సార్ అంటారు కదా ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్ కూర్చోండి సార్ రండి రే నైనా కూర్చో తీసుకోరా వస్తా ఇది గెస్ట్కి మన ఇంటికి వచ్చేటువంటి అతిథికి మనం చేసేటువంటి మర్యాద కాబట్టి ఏవైతే ఇంటికి అతిథి వస్తే నువ్వు మర్యాద చేస్తూ ఉన్నావో ఈ అతిథి అనిత్య సంబంధం కలిగినటువంటి అతిథి అవునా మన ఇంటికి వచ్చేవాడు ఎవడైనా అనిత్య సంబంధమే కదా నిత్య సంబంధం ఉండే అతిథి ఇప్పుడు వచ్చేది పూజలో పూజలో వచ్చేవాడు ఎవడు భగవంతుడు కదా వస్తాను కాబట్టి పాద్యం పాద్యం అంటే ఏంటి పాదాలు కడగడం కాబట్టి పూర్వ రోజులు ఇప్పుడు ఎంత కొత్తగా ఉంటాయి పూర్వ రోజుల్లో ఎవరింటికి వచ్చినా చెంబెత్తుకొని పోయి ఇచ్చేవాడు వాళ్ళకి అంటే చెంబుతో నీళ్ళు ఇచ్చాడు అంటే కాలు కడుక్కోమని అర్థం ఆ చెంబెత్తుకొని ఆడుకోమోను కాదు ఎందుకంటే అవి వచ్చిన తెలుసు వీడు ఎందుకు ఇచ్చాడు కాబట్టి చెంబుతో నీళ్ళు ఎప్పుడైతే ఇచ్చాడో దాని అర్థం ఏంటంటే కాలు కడుక్కో పాద్యం కాలు కడుక్కోమనము ఆ తర్వాత స్నానం ఆయన నీళ్ళు తోడు పెట్టి స్నానం చేసి తమాషా విచిత్రం ఇవన్నీ ఒక గెస్ట్ వస్తే ఊరికి రావడం పోవడం కాదు ఈ రోజు అంటే మనకు టైం లేదు కనుక గెస్ట్లు గెస్ట్లు కాకుండా ఉండాలి కనుక పూర్వపు రోజుల్లో ఇవన్నీ చేసేవాళ్ళు సార్ అదైన తర్వాత వస్త్రం ఆయన టవల్ తీసుకెళ్ళేవాళ్ళ తుడుచుకోవడానికి తర్వాత అలంకారం చందనం కాబట్టి బొట్టు పెట్టుకోవాలా కాబట్టి కుంకుమం బొ ఏం పెట్టుకుంటాడో అవన్నీ కూడా ఆయనకివ్వాలా అది అయిన తర్వాత ఒక ఫ్లవర్ తీసిస్తాము పుష్పం ధూపం దీపం నైవేద్యం చూడండి ఆ తర్వాత రెండుసార్లు భోంచేస్తారు అండి ఆయన భోజనం చేస్తాడు భోజనం పెడతాము భోజనం పెట్టిన తర్వాత అంతా అయిపోయింది నీరాజనం అయిపోయింది నమహ నమస్కారం ఏది ఇంత నేను చేశాను గెస్ట్కి ఇదంతా నేను చేశానటువంటి అహంకారం నా దగ్గర లేదు నమహ నమ ఇతి మా నాది నా లేదు నాది ఏమీ కాదు అని నమస్కారం పెట్టిన తర్వాత ఇప్పుడేంటి యథాస్థానం ప్రతిష్టాపయామి ఇంతకుముందు అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి ఆయన్ని తీసుకొని వచ్చాము అక్కడికి ఇప్పుడు యథాస్థానం ఆయన ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి అంతే ఎందుకని ఇక్కడే ఉంటే మనం తెల్లాలి కదా పోయినాం కాబట్టి ఇది ఒక గెస్ట్ని మన ఇంటికి ఆహ్వానించి ఏ విధంగా అయితే చూస్తున్నామో ఆ విధంగా పరమేశ్వరుడు కూడా ట్రీట్ చేస్తూ తస్య దేవస్య పూజనం భవతి అంతే తస్య దేవస్య పూజనం భవతి కాబట్టి ఆ పరమేశ్వరుని మనం పూజ మన జీవితంలోకి తెచ్చుకుంటూ ఉన్నాము మామూలు గెస్ట్ కాదయ్యా అనిత్యమైనటువంటి సంబంధం కాదు ఇది నిత్య సంబంధం ఇప్పుడు చూసారా ఈ అంటే మీ దగ్గర చెప్పిస్తా ఇప్పుడు కాయము ద్వారా అంటే దేహం ద్వారా చేసేటువంటి పూజ కన్నా వాక్కు తేలిగ్ కదా కాదా ఎందుకని జపంకొచ్చాడు అనుకోండి కేవలం తాను ఒక జపం వాళ్ళు ఉంటుంది కూర్చుంటాడు జపం చేస్తూ ఉంటాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో చేస్తుంది వాక్ మనసు పనిచేస్తూ ఉంటుంది మళ్ళీ కదా వాక్ మనసు పనిచేస్తూ ఉంటుంది దేహంతో సంబంధం లేదు ఈ మెటీరియల్ ఎంత అవసరం లేదు ఇప్పుడు మనం ఇంతకుముందు తెచ్చుకున్నవన్నీ కూడాను అవసరం లేదు కాబట్టి అక్కడ ఎక్కువ శ్రమ ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రమ తగ్గింది సార్ శ్రమ తగ్గింది కాబట్టి భగవంతుని స్థుతించడం కూడాను ఇక్కడ జపమంటే భగవంతుని స్థుతిస్తారు కేవలం ఒక నామం తీసుకొని చెప్తారు ఎట్లయినా చెప్పచ్చు అంటే భగవంతుని విష్ణు సహస్రనామం స్థుతి స్తోత్రం అది కూడా చెప్పమే చెప్పే వినియోగ అంటున్నాం కదా కాబట్టి చెప్పమే అంటే మనం భగవంతుని స్థుతిస్తూ ఉంటే మన స్థుతి భగవంతుడికి అవసరమా ఫస్ట్ పాయింట్ ఇంకొక మాట నువ్వు భగవంతుడిని స్థుతించగలవా విచిత్రం నాకు వ్యక్తిగతమైన ఒక అనుభవం ఉండేది అంటే ఇప్పుడు నేను చెప్పేది డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆ ప్రాంతం విషయం నెల్లూరు ఆ ప్రాంతాల్లో నాయుడుపేట అక్కడంతా యజ్ఞాలి చేస్తున్న టైంలో రిక్షాలు పోతుండేది కార్లు ఏడుండే జనం వచ్చేవాళ్ళు వినేవాళ్ళు ఆనందపడేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏదేదో మధ్య మధ్యలో ఏమో చెప్తాం ఉంటాయి కనుక నేను ఎక్కి కూర్చున్న తర్వాత రిక్షాలో వీడంటుండేవాడు నాతో ఎవరు రిక్షా వాడు స్వామిజీ గారు అండి ఈరోజు ఏం చెప్పారండి భలే చెప్పారండి ఈరోజు అనేవాడు నాకు గుటం అనేది వీడికి ఏం అర్థమైందిరా నేను చెప్పింది వాడికి ఏమర్థమైంది నేను అనుకున్నాను ఇదే ఉపదేశాలు నేను చెప్పి వచ్చినా కూడా వాడు భలే ఉందంటాడు ఉపన్యాసం నుంచి పోయేటప్పుడు వాడు ఆ భలే ఉందంటే ఏంటంటే జనం అంతా నవ్వడము అది ఇది ఏదో కొద్దిగా వాడికి వాడి మనసును కదిలిచి ఉంటాయి అంతేగాని వాడికి అర్థమైంది అని నేను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకని ఇంత జ్ఞానం పట్టే అవకాశం లేదు అక్కడ మరి లేకపోతే వాడు ఎందుకు పొగిడాడు వెళ్తామంటే అది నేను చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని కాబట్టి మనం భగవంతుని స్థుతిస్తూ ఉన్నాం అనుకోండి అందుకని ఒక నామం సరిపోతుంది విశ్వం చాలు విష్ణు వషత్కారే ఏదైనా సరిపోతుంది ఆయన వెయ్యి నామాలు ఎందుకు చెప్పు ఆ వెయ్యి నామాలని ఎవరైతే స్థుతించారో ఆ భీష్ముడికే ఉంద ఒక భావన ఏంటో తెలుసా ఒకటి చెప్పి ఇది సరిపోవడం లేదేమో రెండోది చెప్పి ఇది సరిపోవడం లేదేమో అని చెప్పి ఇది వెయ్యి కూడా సరిపోవడం లేదని నిజమే ఎందుకు నువ్వు ఎవరో కాదు సార్ ఆయన సర్వజ్ఞ ఆయన సర్వజ్ఞ తమరు అల్పజ్ఞహ అల్పజ్ఞానం కలిగిన వాడు సర్వజ్ఞానం కలిగిన వాడు ఏ విధంగా పొగడగలడు చెప్పండి పొగడలేడు అయ్యే పని కానివ్వదు కాబట్టి నువ్వు ఎంత పొగిలినా పరమేశ్వరుడు సరే శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేష్ వీడికి ఎంత పైత్యం ఉంటే అంత రాగంధిస్తుంటాడు ఇప్పుడు శాంతాకారం అది స్థూతే అదే ఐ డోంట్ థింక్ సో అయ్యా నువ్వు శాంతస్వరూపుడు అంటే సున్నిజే కాదా కాదా ఇప్పుడు చిన్న పా తేలు కనపడితే పరిగెత్తావే నువ్వు ఆయన అంత పెద్ద విష నాగున్నాయనోయ్ వెయ్యి నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు అక్కడ శాంతాకారం చెప్పండి మనకు పాము కనపడితే పరిగెత్తావా లేదా ఆయన శాంతాకారం నిజమే కాదు నాయన ఇప్పుడు ఎవడన్నా నాకొచ్చి స్వామి నీకు రెండు కళ్ళున్నాయి ఒక ముక్కుంది ఉంది ఇంకా పరిచయం పట్టలేదు ఇప్పుడు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడమే కదా ప్లీజ్ అండర్స్టాండ్ నువ్వు భగవంతుని ఏం పొగిడినా ఆయన గురించి నీకు ఏం తెలుసని పొగుడతావు నువ్వు ఎంత పొగిడినా ఆయనకన్నా తక్కువే కానీ ఎక్కువ పొగడ్డానికి అంతకు మించిన జ్ఞానం నీ దగ్గర ఉంటేనే ఆయన్ని నువ్వు పొగడగలవు అంత జ్ఞానం మన దగ్గర లేదు ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి స్తుతి కాబట్టి అల్పగ్నుడివి గనక సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుణ్ణి స్తుతించలేవు ఆ స్థుతించడంలో ఏమిటో తెలుసా జరుగుతూ ఉండేది నీకు భగవంతుడితో ఉండేటువంటి సంబంధాన్ని ధృవపరచుకుంటూ ఉండవు గట్టిపడిపోతూ ఉంది మరిచిపోకుండా ఈ అనిత్యమైనటువంటి సంబంధాల మధ్య మరుగున పడిపోకుండా భగవంతుడితో ఉండేటువంటి సంబంధమే ప్రధానమైనటువంటిది అది భక్తి సాహిత్యం అంతా అట్లాగే వచ్చింది తుంబయే సరోవరు మైబనే పకీయ తుంబయే సరోవరు మైబనే మఖీ ఎంత ఆ విష్ణుశాస్త్రనామట్లాగో ఇవి ఎంతే ఓ తుకారం రాశాడు అనుకోండి అంతే ఓ మిత్ర రాస్తే అంతే నీ వలేటువంటి సరోవరంలో నేను ఒక చేపనయ్యన్నాను అయిపోయింది కాబట్టి చేప తన మనుగడకు ఆధారమైనటువంటి నీటిని ఒక్క క్షణం కూడా ఎట్లాగైతే విడిచిపెట్టలేదు విడిచిపెట్టి బ్రతకలేదు కాబట్టి నా జీవితంలో నీవే ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నావు గనక నిన్ను వదిలిపెట్టి నేను జీవించలేను అని దాని అర్థం కాదా కాదనయన కాబట్టి పరమేశ్వరుడితో తనకు ఉండేటువంటి నిత్య సంబంధాన్ని గుర్తు చేసుకోవడం అట్లా వచ్చింది భక్తి సాహిత్యం అంతా త్యాగరాజస్వామి కీర్తనలు కానీ లేదు రామదాస్ కీర్తనలు కాని ఏ వచ్చినా ఒక మేరా బాడినా ఒక తుకారాం బాడినాపుని జగత తూహి అనంత గుర్తుపడతాడు నువ్వు అనంతుడివి నువ్వు అనంతుడు ఎప్పుడైతే అయ్యావో దేశత కాలతహ వస్తుత అపరిచ్ఛున్న కాబట్టి నేను నీకన్నా అన్యంగా లేను ఆమె చెప్పేది అదే చేప నీటికి దూరంగా ఉండలేదు తన మనుగడకు ఆధారమైనటువంటి నీటిని వదిలిపెట్టలేదు నేను నిన్ను వదిలిపెట్టలేను ఎవరు రాసినా ఇవే భక్తి సాహిత్యంలో వచ్చే పాటలంతా కూడా ఇవే నీవు లేక నేను లేను లేను స్వామీజీ రాసినదే నిన్ను విడిచి నేను ఉండలేను నీవు లేక నేను లేను లేను ఇదేం ఉత్తమ తమాషా పాటలు కాదు ఇవి కాబట్టి నువ్వు నా జీవితం వల్ల ఎట్లా ఉండవు నేను గుర్తించాను కాబట్టి ఇప్పుడు నాకు ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఉంటాయి లేకుండా పోతాయి ప్రాణాలు పోయినా బ్రతుకులుంటాయి బ్రతుకులతో బ్రతుకులే అతుకులవుతాయి అప్పుడు ఉంటారా వీళ్ళంతా ఈ సంబంధాలు ఎన్ని జన్మలైనా వెతికదను నిన్నే మదిలోన నీ లేక అడ్రస్ కూడా ఇచ్చేస్తాను చూడు ఎన్ని జన్మలన్నా కానీ నిన్నే వెతుకుతూ ఉంటాను ఎక్కడ ఆంతర్యంలో నువ్వు ఉండేది ఇక్కడ ఈ బాహ్య సంబంధాలన్నీ కూడా అనిత్యమైనటువంటి సంబంధాలు ఇవి ఉంచుకోవచ్చు ఇవి లేకుండా పోతాయి నీతో ఉండేటువంటి సంబంధం నాకు తెగేది కాదు గనక ఇది నిత్య సంబంధము ఇది నిత్య సంబంధము ఇది మనహకార్య ఇంక తర్వాత మూడవది కాబట్టి నమ నమస్కారం కాబట్టి అంతా నీదే భారం నాదేం లేదు మనహకార్యం చింతనం పూజనం జప చింతనం క్రమాత్ క్రమాత్ ఉత్తమం భవతి కాబట్టి కాయం ద్వారా చేసేటువంటి పూజ కన్నా వాక్ ద్వారా చేసేటువంటి జపం శ్రేష్టం వాకు ద్వారా చేసేటువంటి జపం కన్నా మనసు ద్వారా చేసేటువంటి ధ్యానం శ్రేష్టతమము కాబట్టి పాత్రలు మారుతూ ఉంటాయి కానీ భక్తుడు మాత్రం సదా స్థిరంగానే ఉంటాడు ఈ శ్రేష్టం అనేది అర్థమైందే మీకు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం పోయేటువంటి వాహనం శ్రేష్టము ఇప్పుడు అది క్లియర్ అందుకని ఒక స్కూటర్ కొనుక్కుంటున్నా లేదు కారు కొనుక్కుంటున్నా మైలేజ్ ఎంత సార్ అంటులే ఎంత ఇస్తా సార్ లీటరు అండి అంటే తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం నడిచేటువంటి బండి శ్రేష్టం నువ్వు దాన్ని ప్రిఫర్ చేస్తావు అంటే శ్రమ తక్కువగా ఉంటుంది ఫలం అధికంగా ఉంటుంది అల్ప ప్రయాసం అనంతఫలం శంకర అల్ప ప్రయాసం అనంతఫలం అట్లాగే ఇప్పుడు పూజలో చూడండి ఎంత శ్రమ ఉందో అదే జపం దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గిపోలా ఇవన్నీ లేవు కదా మరి ధ్యానం దగ్గరకు వస్తే అక్కడ మనసే గనక ఇంకొకటి లేనే లేదు కాబట్టి కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ కాబట్టి భగవంతునితో మనకు ఉండేటువంటి నిత్య సంబంధాన్ని గుర్తుపెట్టుకోవడానికి సదా అనిత్యమైనటువంటి సంబంధాల మధ్య అది మరుగున పడిపోకుండా ఎప్పుడు మనం భగవంతుని భక్తులమే అనేటువంటిది ఎప్పుడు ఎరుకలో ఉండాలంటే మనము తత్సంబంధమైనటువంటి కార్యాలు చేయాలి ప్రేమ కార్యాల్లోనే ప్రేమ పెరుగుతుంది భక్తి కార్యాల్లోనే భక్తి పెరుగుతుంది వాటిలో పూజ జపము శ్రేష్టము కాయము ద్వారా చేసేటువంటి పూజ కన్నా ద్వారా చేసేటువంటి జపం శ్రేష్టము వాక్ ద్వారా చేసేటువంటి జపం మనసు ద్వారా చేసేటువంటి ధ్యానం శ్రేష్ఠం క్రమాత్ ఉత్తమం కదా ఇప్పుడు మూడు సాధనలు తెలిసాయి కదా ఈ మూడు సాధనలో ఫస్ట్ పూజ ఫస్ట్ పూజ ఈ పూజలో ఏది శ్రేష్ఠమో చెప్తున్నాడు అది ఒక్కటిప్పుడు చెప్తాను జపం నెక్స్ట్ చెప్తాను ప్లీజ్ జగత ఈషధీయుక్త అష్టమూర్తి ృత్తు దూజనం అష్టమూర్తి ృత్తు దూజనం జగత ఈషధీయున అష్టమూర్తి ృత్తుపూజన అష్టమూర్తి ృత్తు దేవనో జగత ఈషధీయుక్త సేవనో అష్టమూర్తి భృత్ దేవ పూజనం పూజ ఈ పూజలో ఏది శ్రేష్టమో చెప్తున్నాడు చూడండి దా మనం చెప్పేటి అన్నీ కావు ఎందుకంటే శ్రేష్టమైన జబ్బోతూ ఉన్నాడు గనక ఇంకా మనం మొదలు పెడతాం ఆయా రాముడు పూజ మంచిదా కృష్ణుడిదే మంచిదా ఇదే మంచిదా విఘ్నేశ్వరుడా ఇదే కార్తికేయుడు అని స్వామి అంటున్నారు జగత చూసుకోండి ఫాలో ది శ్లోకా జగత ఈషధీయుక్త సేవడం అష్టమూర్తి భృత్ దేవ పూజనం ఈశ ధీ ఈశ అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు ధీ అంటే బుద్ధి ఈశధీ అంటే ఈశ్వర బుద్ధి ఈశ్వరుడు అనే బుద్ధి యుక్త కూడినటువంటి అంటే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడినటువంటి ఈశ్వర బుద్ధితో కూడినటువంటి జగతహ సేవనం ఫస్ట్ లైన్ ఫస్ట్ పదం జగతహ ఆ లైన్లో చివరదా సేవనం అంటే జగత్తు సేవనము జగత్తును పూజించుట బుద్ధితో కూడిన జగత్ ఇది ఈశ్వరునితో ఈశ్వరుడనే బుద్ధితో కూడిన జగత్తు సేవనము అష్టమూర్తి మృతు ఎనిమిది మూర్తులు గల దేవపూజనం భగవంతుని యొక్క పూజ అవుతుంది ఇది రమణ మహర్షి ఇష్టపడేటువంటి పూజ ఇది చేయాలనే కాదు మనం చేసేది కూడా వాస్తవమే మనం కరెక్టే పూజ కనిషేర చెప్పాం కదా అది అలాగే చేయొచ్చు కానీ అది చేసిన ఒకరోజు ఇక్కడికి రావాలి అది చేసిన ఎందుకంటే మార్గాలన్నీ గమ్యం వైపు తీసుకెళ్తాయి గమ్యాన్ని ముందు చెప్పలేరు అందుకని మార్గం చెబుతారు తమాషా చూడండి ఏ రూపంతో చేస్తే శ్రేష్టము అన్నాం అనుకోండి ఏ విధంగా భగవంతుడిని ఏ రూపంతో కొలవాలి ఎందుకంటే పూజ అనేటప్పటికీ మూర్తి ఉండాలి గనక ఏ రూపంతో కొలవాలి ఒక నామం ఒక రూపం ఏదైతే ఉందో దానికి నామం ఉంది రూపం అనేదానికి నామం ఉంది అది మామిడి చెట్టు దానికి ఒక రూపం ఉంది సరేనా అట్లాగే అది ఏనుగు అది ఒక రూపం ఉంది కాబట్టి ఒక రూపానికి ఒక నామం ఉంది ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క నామం ఉంది ప్రతి నామరూపము మరొక నామరూపము నుండి వేరుపడి ఉంది అన్ని ఒక విధంగా లేవు కాబట్టి ఒక్కొక్క నామరూపం ఇంకొక నామరూపం నుండి వేడిపడి ఉంది ఏ రూపంతో భగవంతుడిని పూజించాలి అంటే ఏ రూపంతో నువ్వు పూజిస్తావో ఆ రూపం భగవంతుడిది అర్థం అంతేనా అయితే చెప్పు ఏ రూపం భగవంతుడిది కాదు ఇప్పుడు భగవంతుడే అంతటా ఉండాడని నిర్ణయం చేసేసాం ఈరోజు ఉపన్యాసం అంతా అదే నడిచింది ఈశావాస్యమిదగం సర్వం అంతటా భగవంతుడే ఉండేటప్పుడు కాబట్టి ఏ రూపంలో అయినా చేయొచ్చు ఏ నామంతోనైనా చేయొచ్చు ఎందుకని జగత్తంతా ఆయన రూపమే అయినప్పుడు ఏ రూపం ఉత్తమమైనటువంటి పూజ చెప్తాం ఈ రూపం ఉత్తమమైనటువంటి పూజ అంటే ఇంకొకటి కాదు అని అర్థమా మరి అన్ని రూపాలు ఆయన కదా ఆయనలో ఈ హెచ్చు తగ్గులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఒక రూపంతో నువ్వు ధ్యానం చేస్తే భగవంతుడిని ఆ రూపం భగవంతుడిదని నువ్వు భావన చేయడం తప్పులేదు కానీ ఏ రూపం భగవంతుడిది కాదు అనే ప్రశ్న పడితే అన్ని రూపాలు భగవంతుడే కనుక విశ్వమంతా కూడా భగవంతుడు నిండిపోయి ఉండాడు గనుక ఏ రూపంతో అయినా చేయొచ్చు అంతే కదా చూడు నేను కలగన్నాను ఆ స్వప్నంలో ఉండేది ఎవరు నేనే కదా ఆ స్వప్నంలో ఉండే రూపాలన్నీ ఎవరు కాబట్టి స్వప్నం కన్నటువంటి వాణి నేను కలగన్నటువంటి వాడిని నేను కలలో ఉండేటువంటి రూపాలన్నీ కూడా నావే ఒక రూపం ఒక రూపం కాదు కలలో గుర్రబండి మీద ఒక వ్యక్తి వెళుతున్నాడు అనుకోండి ఆ గుర్రం వేరే ఆ వ్యక్తి వేరే బండి వేరే కానీ ఆ మూడు నేనే ఎందుకని నా కళలోనే జరుగుతున్నాయి కనుక కాబట్టి కళ కనీటువంటివన్నీ నేనే కళలో ఉన్నటువంటివన్నీ కూడా నావే నేనే నాకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు అట్లాగే ఈ సృష్టిని కళను నేను ఎట్లాగైతే క్రియేట్ చేశానో ఈ సృష్టిని తయారు చేసిన వాడు పరమేశ్వరుడే కనుక నేను కళలో ప్రతి వస్తువులో ఉన్నానో ఈ సృష్టిలో ప్రతి వస్తువులో ఉన్నవాడు భగవంతుడే అయ్యా బండి మాత్రం నువ్వు గుర్రం నువ్వు కాదు అని చెప్తారా గుర్రం మాత్రం నువ్వు నడిపేవాడు బండివాడు నువ్వు కాదు చెప్తారా లే కళలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఎట్లాగైతే నేనే అయ్యున్నానో ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి నామరూపాలు కూడాను పరమేశ్వరుడు అయ్యున్నాడు గనక కాబట్టి అన్ని నామరూపాలు పరమేశ్వరుడు ఏ నామరూపంతో నువ్వు చేసినా కూడాను ఆయనకేం చెందుతుంది ఎందుకని నువ్వు పూజ చేసేది రూపాన్ని కాదు నామాన్ని కాదు కానీ నీకు మార్గం లేదు పూజ చేయడానికి అంతకన్నా మార్గం లేదు ఏదో ఆలంబనం కావాలా కాబట్టి నువ్వు ఆ రూపంలో నువ్వు పూజ చేసిన అది చెందేది మాత్రం భగవంతుడికే కాబట్టి విగ్రహానికి నువ్వు పూజ చేసినా నువ్వు హిందువు పూజ చేసేది విగ్రహానికి కాదు పరమేశ్వరుడికి భగవంతుడిని పూజ చేస్తున్నాడు కాబట్టి ఆ విగ్రహం రూపంలో ఎందుకని ఆ విగ్రహం కూడా భగవంతుడి అన్యం కాదు కనుక పాయింట్ కాబట్టి అన్ని రూపాలు ఆయన అయినప్పుడు ఏ రూపంతో అయినా నువ్వు ధ్యానం చేయొచ్చు అన్ని నామాలు తానే అయినప్పుడు ఏ నామంతో అయినా నువ్వు ధ్యానం చేయొచ్చు ఎందుకని అంతా తన రూపమే అంత తన స్వరూపమే రూపాలకు రూపము నీవే రూపము లేని స్వరూపమునీవే ఏ రూపాలకో రూపమునీవే రూపము లేని స్వరూపము నీవే ఊరు పేరు ఉనికి ఏలా ఊరు పేరు ఉనికి ఏలా ఊపిరి నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు అది అవన్నీ స్థిరంగా ఉండే రూపాలు కాదు అవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి ఎట్లాగైతే మన సంబంధాలు మారిపోతూ ఉన్నాయో అట్లాగే రూపాలన్నీ మారుతూ ఉంటాయి ఆ రూపం అలా ఉండడానికి ఏది ఆధారమో ఆ స్వరూపం మాత్రం మారేది కాదు ఆరని దీపం మారని రూపం దివిలో భువిలో నీవే సకలం కాబట్టి నువ్వు ఆరేటువంటి దీపాన్నివి కాదు మారేటువంటి రూపాన్నివి కాదు కాబట్టి ఈ రూపాలన్నిటికీ కూడా నువ్వు ఏదైతే ఆధారంగా స్వరూపమో ఆ స్వరూపమే నీవు కాబట్టి ఇప్పుడు నేను పోతూ ఉన్నాను ఆయన పోతూ ఉంటే నడుస్తూ పోతున్నా ఎవడైనా మధ్యలో వెనకదేరి ఆ జుట్టు ఎందుకంటే వెనకే ఉందిలే నాకు ముందు లేదు లాగాడనుకోట్లా నాకు తెలుస్తుందా తెలియదా తెలియదా ఎందుకని దేహం నేనున్నాను గనక నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఎవరైనా వచ్చి నా చెయ్యి ఇట్లా తట్టారనుకోండి నాకు వెంటనే తెలుగుతాను ఏమండి అని అడుగుతాను ఎందుకని ఈ దేహం నేనే ఉన్నాను గనక అంతటా పరమేశ్వరుడే ఉన్నప్పుడు ఏ రూపాన్ని నువ్వు టచ్ చేసినా అది భగవత్ స్వరూపంగానే ఉందే కానీ దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు అందువల్ల అంటున్నాడు అష్టమూర్తి భృత్ అంటే ఎనిమిది రూపాలతో కూడినటువంటి దేవ భగవంతుణ్ణి పూజించడమే అవుతుంది ఈ అష్టమూర్తి భృత్ ఇది మీకు తెలియాలి అష్టమూర్తి భృత్ ఏంటి స్వామీజీ ఎనిమిది రూపాలేంటి అని అష్టమూర్తి రూపేణ బిభర్తి అష్టమూర్తి భృత్ అంటే ఎనిమిది రూపాలతో శోభిస్తూ ఉండేటువంటి వాడు అష్టమూర్తి భృత్ అష్టమూర్తి రూపేణ బిభర్తి ఇది అష్టమూర్తి భృత్ చూసారా దీంట్లో వచ్చేసింది మొత్తం ఇప్పుడు మనకు పంచభూతాలు ఎన్ని అయినా పంచభూతాలు అంటే అయిదు కదా పృథ్వక్తియో వాయు ఆకాశాలు కాబట్టి భూమి అగ్ని జలము వాయువు ఆకాశం ఈ ఐదు చూడండి తమాషా ఈ ఐదు ఉన్నాయి ఇంకేమున్నాయి ఈ ప్రపంచంలో వెలుగు ఉండాలి కదా వెలుగు ఆ వెలుగునిచ్చేటువంటివి హ్యూమెరీస్ వాటి అన్నిటికీ ప్రతినిధిగా సూర్యుడు ఎందుకంటే సూర్యుడి దగ్గర నుంచే మనకు ఆ ఎఫుల్జెన్స్ అంతా వస్తువు గనక ప్రకాశం అంతా వస్తూ ఉంది గనక ప్రకాశైక స్వరూపుడు ఆరు అక్కడికి ఇక్కడికి ఐదు సూర్యుడు ఆరు తరువాత సూర్యుడు స్వప్రకాశం లేకుండా పరప్రకాశం అంటే చంద్రుడు శాటిలైట్స్ అంతావే శాటిలైట్స్ అంతా ఉపగ్రహాలు అవన్నీ కూడాను దాని కిందకే వస్తాయి గనక చంద్రుడు ఒకటి అంటే ఇతరులు ప్రకాశిస్తూ ఉంటే ప్రకాశించేటువంటివి అంటే ఏమున్నాయి ఈ ప్రపంచంలో అది అష్టమూర్తి భృత్ కాబట్టి ఐదు పంచభూతాలు ఒకటి సూర్యుడు ఆరు రెండు ఏడు చంద్రుడు ఎనిమిది అయింది కదా ఇంకేముండవు చెప్పండి ఇంకేమి లేవు లేవా నువ్వు లేవాయి నువ్వు ఉన్నావా లేదా నువ్వున్నావా నాయనా ఇప్పుడు ఇవి ఐదు ఉన్నవి సూర్యుడు ఒకడున్నాడు వెలిగేటువంటి వాటికి అంత ప్రతినిధిగా అట్లాగే అరువు తెచ్చుకొని ప్రకాశించేటువంటి సాటిలైట్స్ వీటన్నిటి కూడా ప్రతినిధిగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు చంద్రుడు పంచభూతాలు అన్నావు సెవెను ఎవరు చెప్పేది ఇది నువ్వేనా అయితే నువ్వు ఉండవు అదే తమాట ద్వైతానికి అద్వైతానికి మెయిన్ డిఫరెన్స్ ఈస్ దాట్ అంతా భగవంతుడే కానీ నేను వేరనుకుంటాడు ద్వైతి అంతా భగవంతులే అయినప్పుడు నువ్వు వేరుగా ఉండలేవయ్యా అంటాడు అర్థమైతి అంతే డిఫరెన్స్ ఇప్పుడు అర్థం అవుతుంది మీకు కాబట్టి నిన్ను కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఎంతైంది అష్టమూర్తి భృత్ అష్టమూర్తి రూపేణ బిబర్తి ఇది కాబట్టి ఎనిమిది రూపాలతో శోభించేటువంటి పరమేశ్వరుడు ఎవరో అంటే ఏంటి దాని అర్థం ఉన్నదంతా కూడాను పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడు ఈశావాస్యమిదగం సర్వం ఎత్తికించే జగత్యాం జగత్ ఇదం జగత్ సర్వం ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం అది ఏ విధంగా ఉందంటే అష్టమూర్తి బృత్ అష్టమూర్తి రూపేణ బిభర్తి ఈ ఎనిమిది తప్ప ఇంకేమీ లేవు ఈ ఎనిమిది కలిపి భగవంతుని యొక్క రూపము అని పూజ వండర్ఫుల్ అంటే ఇది ఉత్తమమైనటువంటి పూజ ఇది ఎట్లా చేయాలనుకుంటారు కదా మీరు ఇప్పుడు కదా లేదు అంటే కనిపించే ప్రతి వస్తువు పరమేశ్వరుడుగా చూడడమే ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం కాబట్టి నీకు పూజకి ఇది అర్హము అది అనర్హం అనేటువంటి ప్రశ్న లేనేలేదు కూడా తానే ఉన్నది పృథ్వప్తేజవాయుర ఆకాశాలు సూర్యుడు చంద్రుడు నీవు ఇది ఈ కనుక జగత ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈషధి అంటే పరమేశ్వరుడు అనేటువంటి బుద్ధితో యుక్త కూడినటువంటి సేవనం పూజ సేవనం అంటే పూజ జగత పూజ ఈ జగత్తనే అష్టమూర్తులతో నిండినటువంటి ఈ జగత్తనే పరమేశ్వరుని యొక్క స్వరూపంగా భావించడం కాబట్టి నువ్వు ఏ కర్మ చేస్తూ ఉండినా ఎక్కడ ఉండినా ఎవరితో మాట్లాడినా ఏం చేసినా అది పరమేశ్వరుని యొక్క పూజగానే ఉంటుంది దిస్ ఇస్ ది బెస్ట్ వర్షిప్ అంటే ఇది భగవంతుడు అది కాదు అనే భావన ఉండదు అప్పుడు ఇది కొద్దిగా సాధనలో చాలా తికమగా ఒక దశలో ఆ తరువాత క్లారిఫై అవుతుంది ఒక దశలో బాహ్యంలో అవుతుంది ఒక దశలో ఆంతర్యంలో అవుతుంది అయితే ఇది అనుభవంలో నుంచి కొన్ని చెప్పాల్సినవి కూడా ఉంటాయి ఇప్పుడు నామదేవుడు ఉన్నాడు నామదేవుడికి అంతా పాండురంగే సర్వము పాండురంగడే కానీ తాను వేరు తాను వేరు నేను పాలిస్తాను రోజు తీసుకెళ్ళి పాండురంగడు తాగుతాడు నేను పాలివ్వకపోతే పాండురంగడు తాగడని ఒకవేళ పాలు గనక లేకపోతే ఏడుస్తూ కూర్చునేవాడు కాబట్టి పాల రూపంలో కూడా పాండురంగే ఉండాడనేటువంటి భావన రాలే ఎందుకంటే అష్టమూర్తి మృత దేవ పూజనం ఇది కుదరల అంతటా పరమేశ్వరుని దర్శించేటువంటి విషయం కుదర అప్పుడు ఒకరు గైడ్ చేశారు ఏమిటిదంటే ఏం లేదయ్యా నువ్వు అంతా బాగానే ఉంది నీకు సరైనటువంటి గురువు దొరకలేదు అందువల్ల నీకు విషయం తెలియడం లేదు పాండరంగడు అంతటా ఉన్నాడని మరి ఎవరు ఆ గురువు అని ఇదిగో పలానా ఊరికెళ్ళు అక్కడ విశోభాకేశ్వరని ఒక మహాత్ముడు ఉన్నాడు నేను ఈ చంద్రబాబు తరంగంలో కూడా రాశాను ఇది ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు బోధిస్తాడంటే అక్కడికి వెళ్ళాడు ఒక గ్రామం అక్కడ ఒక శివాలయం ఉంది అడిగాడు అయ్యా విశ్వపా కేచర్ శివాలయం దగ్గర ఉంటాడయ్యా ఆయనేనని సరే అక్కడికి వచ్చాడు ఎవరు లేరు ఏ మామూలు చిన్న గ్రామం శివాలయం ఆ శివాలయం లోపలికి వెళ్ళాడు అక్కడెక్కడ చూస్తున్నాడు ఈయన ఎక్కడా అని అప్పుడు ఎవరో ఒక్కరు కనపడ్డారు బయటకు వెళుతూ అయ్యా విశ్వపా అంటే ఎవరంటే అది ఒక్కడే ఉండ పడుకోని కదా ఆయన కాబట్టి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళితే అది గర్భగుడి గర్భగుడి అక్కడ శివలింగం ఉంది ఈయన పడుకొని ఉన్నాడు ఈ విశ్వప కేచరు చూశాడు ఆశ్చర్యపోయాడు ఎందుకని నాకు జ్ఞానాన్ని నేను పాలిస్తే పండురంగడు తాగుతాడు అది నా స్థితి నాకు జ్ఞానాన్ని బోధించేవాడు ఎట్లా ఉండాలి కానీ ఇదేంది ఇది పడుకొని ఆయన రెండు కాళ్ళు శివలింగం మీద పెట్టి ఈ నామదేవుడు వెళ్ళేటప్పటికీ విశ్వబ కేచర్ ఎట్లా ఆయన రెండు కాళ్ళు శివలింగం మీద పెట్టి అప్పుడు అన్నాడు ఏమండి ఏమండి మీరు భక్తులని అందరు చెప్తే నేను వచ్చాను ఇదేంటిది ఎట్లా పెట్టుండాలంటే నాయన వయసు కదా ఎప్పుడో ఒక విధంగా ఉండదు కదా బలహీనంగా ఉన్నాను ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పేదని మరి భగవంతుడి మీద పాదాలు పెట్టావు ఏంటని అవును నాయన తప్పే జరిగిపోయింది మరి నా పాదాలు తీసి ఆ భగవంతుడు లేని చోట పెట్టిన అన్నాడు అంతే నామదేవుడు ఇట్లా పట్టుకొని ఎత్తి ఆ పక్క పెడితే కింద నుంచి ఒక శివలింగం వచ్చింది ఇక్కడ శివలింగం ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి తీసి ఇంకొక చోట పెడితే అక్కడ ఇంకొక శివలింగం వచ్చింది ఇటు చూస్తే ఎన్ని చోట్లకి తిప్పాడు అన్ని చోట్ల శివలింగాలు కనపడతా ఉన్నాయి అర్థం కాాల పాదాల మీద పడ్డాడు ఇక్కడ జ్ఞానం కలిగింది ఓహో పాండురంగడు ఒక ఆలయానికి పరిమితం కాడు శివుడు శివలింగానికే పరిమితం అష్టమూర్తి బృతదేవ పూజనం కేవలం భాష్యంలోనే కాదు అంతర్యంలో కూడా అదే ఉంది మహర్షి జీవితంలో అమెరికా నుంచి ఒక దంపతులు వస్తారు మహర్షి ఉండేటప్పుడు ఆయన్ని చూడ్డానికి రమణ మహర్షి సరే దర్శనం చేసుకుంటారు చాలా పేదవాళ్ళు అక్కడ ఏదో కొంత కొంత డబ్బు పెట్టుకొని కూడ ఇక్కడికి రావడానికి ఎంత సరిపోతుందో అంత తయారు చేసుకుని తర్వాత వచ్చారు పాపం రావడానికి పోవడానికి ఎత్తిపెట్టుకొని మహర్షిని చూశారు అంటే మహర్షి సాక్షాత్ భగవంతుడని వాళ్ళ ఉద్దేశం భగవంతుడు ఉన్నప్పుడే మనం చూడలేకపోతున్నామనేటువంటి బాధతో భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చారు ఇండియాకి వచ్చి మహర్షి దగ్గరికి తిరునామలే చేరారు అప్పుడు ఒకరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వీళ్ళు వచ్చారని చెప్పారు అంతే మహర్షి కూర్చుంటాడు అందరు అక్కడ కూర్చుంటారు మాట్లాడుతూ అప్పుడు వీళ్ళు మాట్లాడారు భగవాన్ మేము చాలా దూరం నుంచి వచ్చాము అమెరికా నుంచి చాలా పేదవాళ్ళం చాలా కష్టపడి వచ్చాము ఆర్థికంగా కూడా మాకు వచ్చే అవకాశం లేదు ఏదో కొద్ది కొద్దిగా దాచిపెట్టుకొని వచ్చాము ఈరోజు మీ మీ యొక్క దర్శనం అయింది మేము ఎంతో ఆనందంగా ఉన్నాము ఈ రెండు మూడు రోజులుగా అని వాళ్ళు చెప్తే అయ్యో అయ్యో నా కోసం మీరు అంత దూరం వచ్చారా మహర్షి మహర్షి లైఫ్లో ఉంది ఎందుకు నాయన కష్టపడి వచ్చారే అని ఒక రెండు నిమిషాల గ్యాప్ ఇచ్చి మీ ఊరు సముద్ర తీరంలోనే కదా ఉంది అన్నాడు అవును స్వామి సముద్ర తీరంలో ఉంది ఇంకొక రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ సముద్ర తీరంలో ఈ పాలరాళ్ళు మార్బల్ స్టోన్స్ అవి పరిచి ఉంటారు కదా ఆయన కొంత దూరం అవును స్వామి వాటి మధ్యలో రెండు కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి కదా అవును భగవాన్ కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ ఈ పాలరాతితో తయారైనటువంటి బెంచీలు కూడా కొన్ని వేసి ఉంటారు కదా ఆయన వరుసగా అవును స్వామి ఆ ఐదో వరుసలో ఎప్పుడు నువ్వు నీ భార్య ఆ ఐదో వరుసలో కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఉంటారు కదా అవును స్వామి అవును స్వామి బాగుంటుంది ఆయన సన్నివేశం పాపం మరి అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారనాయన నేను అక్కడ లేనా నేను అక్కడ లేనా రమణ మహర్షి ఇళ్ళు వదిలిన తరువాత మొదటి నుంచి మళ్ళీ ఇక్కడికి తిరువన్నామల చేరిన తరువాత అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆ తరువాత తిరువన్నామలైన వదిలిపెట్టి అడుగు బయట పెట్టలేదు అడుగు బయట పెట్టలేదు మరి ఇదేంది వాళ్ళ ఊరెక్కడా ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే మహర్షి అక్కడ కూడా ఉన్నట్టేనా లేడా వాళ్ళొక పది రోజులుండి వెళ్ళిపోయేటప్పుడు మహర్షి దగ్గరికి వచ్చి ఆయన వైభవాన్నంతా అనుభవంలో చూచారు కనుక బోరుని ఏడుస్తూ ఉంటే అప్పుడు మహర్షి అంటాడు దేనికినైనా ఏడుస్తూ ఉన్నారు భగవాన్ మిమ్మల్ని వదిలిపోలేకపోతున్నామని నన్ను వదిలిపోవడము పోకపోవడం అనేది నీ భావన ఆయన ఎందుకని అంతటా ఉండేది ఒక్కటే చూడండి అష్టమూర్తి మృత దేవపూజనం అక్కడికి పోద్ది అంతటా ఉండేది ఒక్కటే మధ్యలో శరీరాలు తిరుగుతూ ఉన్నాయి మధ్యలో శరీరాలు తిరుగుతూ ఉన్నాయి నీ శరీరం నా శరీరం కన్నా వేరు అంటున్నావు గనక అని నువ్వు భావన చేస్తూ ఉన్నావు గనక నన్ను వదిలి దూరంగా పోతున్నావని నువ్వు బాధపడుతూ ఉన్నావు నా శరీరము నీ శరీరం అనేటువంటి రెండు అనిచ్చాలు ఆ ఆత్మ ఉండేది ఏదో అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంతటా ఉంది ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్తాడు రమణ ఇంకెంతగా మించినటువంటి ఉపదేశం ఏముంటుందో చెప్పండి అంటే ఇప్పుడు రమణ అంతటా ఉన్నట ఇక్కడే ఉన్నట్ట అంతటా ఉండేది ఒకటి ఉంది అంతటా ఉండేది ఒకటి ఉంది అది రమణ్ణిపోయాడు అంతే యద్భావం తద్భావంతే అది అయిపోయాడు అంతే బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి బ్రహ్మవిత్ ఆప్నోతి పరం ఆ పరతత్వాన్ని పొందుతూ ఉండాడు కాబట్టి అంతటా పరమేశ్వరుడు భావనతో చేస్తే ఒక దశలో మనమే అంతటా ఉండేవాళ్ళంగా అయిపోతాము ఆ స్థితికి పూజ తీసుకెళ్తుంది పూజ కూడా ఆ స్థితికి తీసుకెళ్తుంది ఈరోజు పూజన మాత్రం మనం చూసాం నెక్స్ట్ ఉత్తమ స్థవాత్ ఉచ్చమంతత పూజనం జప చిత్తజం జప ధ్యానముత్తమం ఇది జపము ధ్యానం చూస్తాం ఆ తర్వాత ధ్యానం కంటిన్యూ అవుతుంది దాన్ని చూస్తాము చాలా కొద్దిగా కష్టంగా ఉండిన చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ ఇది అందుకని జాగ్రత్తగా మననం చేసుకోండి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్య శా శా